స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ మహిమోన్నత రజా మీకు వందనాలు ప్రభా ఏసు క్రీస్తున్న అమ్మం బట్టి రజ ఆన్లైన్ ప్రార్థనలో మేము కూడి ఉన్నాం ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి రాన ఉన్న మీరు త్వరగా రప్పించి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా మీ కొరకై తీర్మానం చేసుకుని ఈ జీవితం వెనుకడుగు వేయకుండా మీ యొక్క శక్తి నడిపింపు చేత మీ యొక్క పశుధాత్మ చేత నడిపింపబడే దేవ జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా ఎన్ని శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ప్రభ అపనిందలు నిందలు నిందలు ప్రభ ఎదురైనా కూడా రాజా మేం మట్టుకు ప్రభ వెంట వేయడానికి వీలేదు ఏసుక్రీస్తు నామంతో వాటన్నింటినీ జయిస్తూ రాజా మేం ముందడిగే వేయాలా ప్రభా ఈ యొక్క ఆత్మశక్తి సహాయం దయచేసి మమ్మల్ని స్థిరపరిచి మీలో బలపరిచి రాజా అలిలుయ అంతం వరకు ప్రభ మీ కొరకే నిలకడగా నిలబడే దేవ కృపా భాగ్యం మాకు దయచేయమని ఇస్తున్నాం ప్రశ్నం తండ్రి రాజాది రాజ రవి కోటిజ రమణీయ సామ్రాజ్య పరిపాలకా రాజాది రాజ రవి కోటిజ రమణీయ సామ్రాజ్య వీడవని కృపణాలు స్థాపించినే సి ఓ సింహాసనమును వీడవని కృపణాలు స్థాపించినే సీయోనులో స్తుల సింహసనమును రాజాది రాజ రవి కటిజ రమణీయ సామ్రాజ్య పరిపాలకా వర్ణన కందని పరిపూర్ణమైన మహిమస్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమస్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో పాడుచున్నావు దిన మెల్లని కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడు చున్నావు దిన మెల్లని కీర్తి మహిమలను నేను ప్రకటించేదా రాజాది రాజా రవి కోటిజ రమణీయ సామ్రాజ్య పరిపాలక ఓ హల కందని ఉన్నతమైనని ఉద్దేశ సఫల పరచి ఓ హలందని ఉన్నతమైనని ఉద్దేశ సఫల పరచి ఊరే గించు చున్నావు విజియోచవముతో ఏ కన్న తోడరు లేరు ఈ ధరణిలో ఉంచున్నావు విజియోచవముతో య్యని కన్న తోడే రుయీ ధరణిలో రాజాది రాజ రవి కోటి కోటిజం రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణలో స్థాపించిన సీయోనులో నున్న తుల సింహాసనమును రాజాది రాజ రవి కటిజ రమణీయ సామ్రాజ్య పరిపాలకా మగుటముదరించి మహరాజు వైనీ సౌభాగ్యమును నా కొరకే సిద్ధ పరచితివి మాగుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినైకాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినైకాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే రాజాది రాజ రవి కోటి తేజ గమనీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించినే సీయోను లో నుతుల సింహాసనమను విడువని కృపణాలు స్థాపించ శ్రీను లోనున్న తుల సింహాసనమునో రాజాది రాజా రవి కోటిజ రమణీయ సామ్రాజ్య పరిపాలక స్తోత్రం హలో ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసే వాక్యం ధ్యానిస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవాస్ జీవం గల సర్వనతుడా సర్వశక్తి సంపూర్ణ నీకు ఎంతో వర్ణాలిసయ్యా గొప్ప దైవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి ఈ యొక్క మధ్యకాల శ్రమలనైనా మీ స్వరం ఇల్లాగిన మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు ఎంతో వర్ణాలేసయ్యా ఎవరు కలిని ధన్యత ప్రభా మీరు మాకు ఇచ్చినారు ప్రభా నీకెంతో వర్ణాలేసయ్యా గొప్ప దైవ మేముంటుంది భయంకరమైన శ్రమల కాలం ప్రభావ దుర్దినాల ప్రవ సమయం పోనీక సద్వినియోగం చేసుకోమన్నారు ప్రభా కాబట్టినైనా మాకు దొరికిన ప్రతి సమయంలో ప్రభా నైనా నేను స్థుతించేలాగనా మీకు స్వరం ఇల్లాగనా మీ వాక్యాన్ని మేము ధ్యానించే బిడలుగా మేము తయారుజీమని ప్రారంభించడం మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేనా వాళ్ళు ఇంకేమైనా ఉంటే ప్రభావ వాటి నుంచి మా బిడుదల కల్పించండి ప్రతి దశలో ప్రభావ మాటల్లో కాని చూపులో కాని తలంపులో కానీ ప్రతి విషయంలోనైనా మేము జాగ్రత్తగా జీవించాలా మాలు ఇంకేమైనా ఉంటే నుంచి మాకు బిడుదల కల్పించండి మీరు ఎంతో పరిశుద్ధిలో ప్రభావ కూడా పరిశుద్ధంగా యదార్థంగా ప్రభావ నేను సహాయపడండి ఈ చివరి కాలంలో ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా నైనా మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేసుకోవాలా ప్రోగా ప్రతి దశలో మేము ఏ రీతిగా ప్రభావ ఈ లోకంలో జీవించాలో మాకు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపర్చనైనా మీకు నూతనమైన పరిశుద్ధ ఆత్మాభిషేకం పరలోప జ్ఞానం మాకు అనుగ్రహించండి నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ఈ వాక్యం మీరు మాతో మాట్లాడి ఈ ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరు మీరు ఆశ్రవదించారు నీకెంతమైతే రాలేదు కుటుంబాలకు మీరు ఆశ్రవదించి నడిపించి నీ నామాన్ని మయమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థనం తండ్రి ఆమెన్ హలూయ కీర్తన గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము కీర్తన గ్రంథము యాభై అధ్యాయము మొదటి వచనంలో దేవాతి దేవుడని యహోవా ఆజ్ఞయించుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమడి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచున్నాడు సౌందర్య పరిపూర్ణ సౌందర్యము గల నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు చూడండి ఇది ఆశాపు ఈ ఆశాప కీర్తన మనమే ఏ రీతిగా మనం అర్థం చేసుకోగలం చూడండి కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క దేవుడు ఆజ్ఞాయిస్తున్నాడంటే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఏం ఆజ్ఞయిస్తున్నాడంటే తూర్పు నుంచి పదమూడు వరకు అంటే అన్న దిక్కల నుంచి భూనివాసాలందరూ ఆయన చూడండి అందరికీ భూనివాసం అంటే ఈ లోకం జీవించే ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు ఆయన ఆజ్ఞాయించి పిలుస్తున్నాడు కాబట్టి ఆయన ఏ రీతిగా పిలుస్తాడు మనకి ఆగ్నేయించంటే అది దేవాతి దేవుడి దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు ఆ కాలంలో అపోస్తుల ద్వారా మాట్లాడి చివరి కాలంలో మన ద్వారా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఈ లోక నివాసులందరినీ ఆయన పిలుపులో అందరినీ పిలుస్తున్నాడు కదా ఆయన ఏరు పిలువబడ్డ వారు అనేకులు అంటే దేవుడు పిలిచిండు ఆయన పెళ్లి ఆహ్వానించేటప్పుడు పెళ్లి విందుకు పోయి చెప్పి తన దాసులు పంపించింది దేవుడు దాసులు పంపించి వాళ్ళందరినీ జమ చేయండి పెళ్లి రావాలందరూ అని జమ చేయమని చెప్పి తన దాసులు పంపిస్తే ఎంతోమంది ఏం చేసిండు నిర్లక్ష్యంగా జీవించి ఒకడు పొలం కొనిగిపోయిండు ఒకడు ఎద్దులు కొనిగిపోయిండు ఒకడేమో పెళ్లి చేసుకొని భార్యని సంతోషపెట్టాలని ఆ రీతిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ పిలుపు ఆ యొక్క వచ్చిన వంచి రండేని వాళ్ళు పిలవబడినప్పుడు వాళ్ళు అనేక సొడ్డులు చెప్పి వెళ్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి దేవుడు అన్ని విషయంలో కూడా ఆయన బిడ్డలను ప్రేమిస్తూనే ఉన్నాడు తన దాసులను పంపిస్తే వాళ్ళు హెచ్చరిక చేస్తూ వాళ్ళని నడిపిస్తూనే ఉన్నారు కానీ కొంతమంది రాలేకపోయినారు కొంతమంది వచ్చిండ్రు చూడండి ఎందుకంటే ఇంకా అక్కడ చూస్తే మత్తవార్త పదమూడో అధ్యాయులు మనం చూస్తే ఇరవై ఇరవై అధ్యాయం చూస్తే మనము అక్కడ చెప్పబడుతుంది ఇరవై అధ్యాయంలో ఆ పెళ్లి ఇంకా నిండిపోయి నిండిన తర్వాత ఇంకా ఖాళీ ఉందంట అప్పుడు దాసులు మళ్ళా పంపిస్తాడు అప్పుడు కంచెల్లో నుంచి పొలాల్లో పోయి తీసుకురామంటే అక్కడున్న వాళ్ళని కూడా అంతే దేవుని పిలుపు ఎట్లా ఉందనే విషయం మనం అర్థం చేసుకోవాలా అంటే ఆయన ఆజ్ఞను పాటించే వారిలాగా మనం ఉండాలి ఆయన ఏం ఆజ్ఞ ఇచ్చిండు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి శువార్త ప్రకటించమన్నాడు అనేకలు శిష్యులుగా చేయమన్నాడు నమ్మిన వారి శిష్యులు చేయమన్నాడు ఇది మనం చెయ్యాలన్నట్టు ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా పాత నిబంధన కాలంలో ఆజ్ఞ ఇస్తే ప్రవక్తలు పోయి దేవుని వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు తప్పు మార్గంలో పోతుంటే వాళ్ళందరినీ జమ చేయాలని దేవుని వైపు నడిపించారు నుంచి మతపరమైన జీవితం నుంచి ఈ లోకాదిమైన జీవితం నుంచి వాళ్ళు నడిపించాలని ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళు అందుకు ప్రవక్తను లేపి పంపిస్తే అప్పుడు కొంతమంది స్వీకరించినారు కొంతమంది స్వీకరించాలి కాబట్టి ఎందుకు దేవుడి మాట చెప్తున్నంటే ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది మన శిరసా మనం పాటించాల చూడండి ఎందుకంటే ఆకాశం ఈ మూల నుంచి ఆ మూల అంటే నలుమూ మన అంటే బూది గంతాల వరకు ఉన్న ప్రజలందరినీ మనం ఏం చేయాలంట చూడండి ఎందుకు జమ చేయాలంటే మనం అర్థం చేసుకోవాలా కిందకు పోయినప్పుడు మనకు అర్థం చేసుకుంటే ఎందుకు ఆ విషయం చెప్తుందంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు దేవుని మాటకి విధేత చూపించకుండా వాళ్ళు ఏం చేసిండ్రు అనేక విధాలుగా అందుకే దేవుడు మాట్లాడతాం ఇక్కడ దిక్కు నుంచి పడమడి దిక్కు వరకు భూనివాసం చూపిస్తున్నాడు పరిపూర్ణ సౌందర్యం గల నుండి దేవుడు ప్రకాశించున్నాడు మన దేవుడు ఏం చేయొచ్చు ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు కూడా మౌనంగా ఉండడు చూడండి ఆయన ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు ఆయన ఎన్నో రకాలుగా తన బిడ్డను కాపాడుతుంటాడు ఎన్నో విధాలుగా ఆయన నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మౌనంగా ఉండడంట ఆయన ముందర అగ్ని మండుచున్నది అంటే ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది తన ప్రజలకు తీర్పు తన ప్రజలకు ఆయన తీర్పు తీర్చుటకాయి న్యాయం తీర్చుటకాయి బాలర్పణంతో నాలుగో వచ్చింది చాలా ముఖ్యమైనది తన ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చిటెక్క అంటే ఆయన ముందు అగ్ని నడుస్తుంటే తీర్పు ఉంది ఆయన ముందు అగ్ని జ్వరాలు గల దేవుడు ఆయన కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని అగ్ని మన చుట్టూ ఉంటాం కాబట్టి ఎందుకంటే ఆయన మనం దరించుకున్న వాళ్ళం కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఈ లోకంలోనే దేవుని ఉగ్రత రాబోతుంది ఆల్రెడీ వచ్చి స్టార్ట్ అయింది కాబట్టి ఆయన ఆయన బిడలందరినీ జమ చేయాల ఈ లోకంలో వాళ్ళందరినీ జమ చేయాల తర్వాత ఒక ముఖ్యమైన వాక్యం ఏంటంటే ఇక్కడ ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చిటకై బాల్య అర్పణం చేత నాతో నిబందన చేసుకుని నా భక్తులను నా ఎద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు ఇది మనం అర్థం చేసుకోవాలా బాల్య చేత నాతో నిబంధన చేసుకున్న భక్తులు ఎవరు అంటే మనం అర్థం చేసుకోవాలా మనం ఎప్పుడో దయ దేవునికి సమర్పించబడ్డవాళ్ళం తల్లి గర్భంలో రూపింప దేవుడు ఏర్పరచుకోవడం మనందరినీ కాలము సమీపించినప్పుడు జరగవలసిన ఏర్పాటు చెప్పిన దేవుడు ఏ రీతిగా ఆయన ఈ లోకంలో పుట్టి కన్య గర్మలో పుట్టి ఏ రీతిగా రక్షణ కల్పించిండో మన జీవితాలు కూడా మన జగత్తి పునాది వేయబడక మునిపోయి మన మన కోసం ఆయన అర్పించబడి బలిగా అర్పించబడి మన కొరకు కాబట్టి ఆయన ప్రణాళికలు మన ఉన్నవాళ్ళం కాబట్టి అది ప్రణాళికల నుంచి బయటికి రావాలంటే దేవుడే ఈ లోకంలో వచ్చి అది తీసుకొని రావాలా బయటికి అది కూడా ఒక విధానం చూపించిండు కాబట్టి మనుషుడు పుట్టుకుతోనే పాపి కానీ పాపం నుంచి విడుదల పొందాలా నూతన జన్మ పొందాలంటే మనిషిగా ఈ లోకంలో పుట్టాలా తర్వాత పరిశుద్ధంగా తయారు కావాలా దేవుని సేవ చేయాలి తిరిగి ఆయన సన్నిధి పోవాల ఒక మాదిరి చూపించింది ఆయన అది ఎప్పుడో జరిగిపోయిన సృష్టికి ముందే ఉన్నాం మనం ఆ కానీ ఆయన ఏ రీతిగా ఏసు ప్రభు ఈ లోకంలో జన్మించిందో అదే రీతిగా మనం కూడా ఆ రీతి చేయాలనేది ఆయన ఆయన సంకల్పం ఆ సంకల్పం ప్రకారమే ఈ లోకంలో దిగి మనం చూస్తాం కాబట్టి మన జీవితాలు కూడా అంతే కదా కాబట్టి ఆయన భక్తులని మనం సమకూర్చాలంటే దేవుని బిడ్డలు ఎంతో మంది ఉన్న అంటే ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళందరూ కాబట్టి వాళ్ళందరినీ జమ చేయమంటున్నాడు కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడు పైన భూది గ్రంథంలో ఉన్న ప్రజలందరినీ సమకూర్చుమంటున్నాడు ఇక్కడ ఏం చెప్తుడు నా భక్తులను బాల్యర్పణం చేత నాతో నిబంధన చేసుకు అక్కడ మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు మీది ఆకాశం ఆకాశవాసులు భూ అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కానీ ఎవరు విధేత చూపిస్తున్నారు రెండికి పిలుపు ఉంది కాబట్టి ఈ లోకానుసారంగా జీవించినంత మాత్రం పిలుపులో లేనట్టు కాదు కాబట్టి ఆయన పిలుపుని వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు కాబట్టి ఆకాశంతో మాట్లాడితే ఉన్న లాభం ఉంటుందా ఆకాశం కాబట్టి అది ఒక గుంపుకు సాదేశం కాబట్టి ఎందుకు అది ఆగ్నేయిస్తుందంటే మనం ఆ రీతిగా చెయ్యాలా ఆయన బిడల మనం సమకూర్చాలా తరలోక రాజ్యం ఎట్టుంది ఒక మంచి విత్తనం మంచి కుమారుని పోలింది కాబట్టి విత్తనం మంచి ఇత్తనం విత్తబడింది అక్కడ తర్వాత గురుగులు కూడా విత్తబడ్డాయి రెండు కోత కాలము పెరిగిపోయింది తర్వాత దాసులు కూడా దాసులు గుర్తించి అయ్యా మన గోధుమలు చల్లాం కదా గురుగులు నుంచి వచ్చినంటే ఇది దృష్టి నుంచి పని కాబట్టి ఇక్కడ మేము పోయి వాటిని తీసేయాలంటే ఎవరు చెప్తాడు పర్మిషన్ ఇవ్వలే వాళ్ళకి ఏమని చెప్పిండు కోతాకాలం వరకు రెంట్ని ఎదగనిమని చెప్పాడు అంటే చూడండి కోతాకాలం రాబోతుంది అలా ఆల్రెడీ మనం ఉంటున్నాం కాబట్టి కోత విస్తారంగా ఉంది పని వాళ్ళే కొదుగున్నారు కాబట్టి నీకు తెలుస్తా కోత కోసప్పుడు ఏది గురుగులు ఏది గోధుమలు అనేది కాబట్టి కోసే కొదుగున్నారు కోత ఎంతో విస్తారంగా ఉంది కానీ కోసేవాళ్ళు లేరు అందుకు దేవుడు పిలుస్తున్నాడు ఆ బూది గంతలో ఉన్న ప్రజలందరినీ పిలవమని చెప్తున్నాడు మనం బోయి పిలిస్తే మనం బోయి వాక్యాన్ని ప్రకటిస్తే అనేకులు రక్షణ ఉంటాం ఇక్కడేమో భక్తులను సమకూర్చమంటున్నాడు కాబట్టి వాళ్ళు కూడా ఈ లోకంలో సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న వాళ్ళు ఈ లోకంలో మతపరంగా జీవిస్తే వాళ్ళని కూడా సంపూర్ణంగా దేవుని సమర్పించుకున్న వాళ్ళు ఒకప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తారు తిరిగి ఉల్తా పోయి ఈ లోకంలో కలిసిపోయి ఈ లోకాతీతమైన ఆచారాలతోని అబద్ధ బోధలు తిరిగి వాళ్ళు దేవు నుంచి తరలిపోయినారు వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా మనం సమకూర్చాల ఇదంతా ఎందుకు చెప్తుండే ఒక ఒక దేవుని బిడలకు చెప్తుండ అక్కడ ఎవరైతే తనకు విధేత చూపించి యథార్థతో సేవ చేస్తారో వాళ్ళకి చెప్తుండే ఈ మాట మతపరంగా జీవిస్తున్న చెప్పడు కదా అక్కడ అలా ఎందుకంటే అక్కడ భక్తులు ఆల్రెడీ ఏం చేస్తున్నారు నా భక్తులను సమకూర్చమని మీది ఆకాశం భూమిని పిలుస్తున్నాడు దేవుడు తానే న్యాయకత్వ ఉన్నాడు ఆకాశంలో తన నీతిని తెలియజేస్తున్నాడు కాబట్టి ఆకాశము తన నీతిని తెలియజేస్తుందంటే ఆకాశం అంటే దేవుని బిడలే కదా ఆయన నీతిని తెలియజేయంటే రక్షణ రక్షణ మనుషులకి తెలియజేయాలా అంటే ఆయన ఆకాశము భూమి లోకపు సృష్టి అంతా కూడా ఆయనకు సాగిలు పడి ఆయన్ని కాబట్టి ప్రకృతి సంబంధం అర్థం చేసుకుంటే ఆత్మీయమని అర్థం చేసుకుంటే మనం సృష్టి కదా కాబట్టి మనం కూడా ఆయనను స్థుతించాలా ఆయన నీతిని అనేకులు ప్రకటించాలనే విషయం చెప్తున్నా అక్కడ నా జిల్లాల నేను మాట్లాడుకోవచ్చున్నాను ఆలకించడి కాబట్టి ప్రతి విషయంలో ఇస్రాయేల్ ఆలకింపు నేను నీ దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యం పలికేదను చూడండి కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడుకోవచ్చు నాడు ఆలకించ మనం ఆలకిస్తూ ఉండాల ఆయన ఏం మాట్లాడుతుండో ప్రతి దశలో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు మన విధేయత చూపించి ఏం చేయాలా పత్తిది మనం ఆలకించాలా ఆగ్నేయ ప్రభావన చూడండి అననీయతో దేవుడు మాట్లాడం అననీయ అన్నప్పుడు నేను చిత్తం ప్రభా నేను ఉన్నా అన్నాడు అప్పుడు మాట్లాడుతుంటే అనని ద్వారా దేవుడు మాట్లాడుతుంది అక్కడ కాబట్టి ఈ రోజు నీ నా ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటున్నాను అందుకు మనం ప్రతి క్షణము మనము జాగ్రత్తగా విషయం చెప్తున్నా అక్కడ అయితే ఇస్రాయల్ ఆలకింపము నేను నీ దేవుడును నీ నీ మీద నేను సాక్ష్యము నీ మీద సాక్ష్యం పలికేదే నీ బలుల విషయమే నేను నిన్ను గదిష్టలేదు దహన బలుల విషయమే నా ఎదుట కనబడుతున్నవి చూడండి కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తే ఇవన్నీ కనిపిస్తేనే గాని సర్వం ఆయందే కదా లోకము దాని సంపూర్ణత దాని ఆయనే మొత్తం సమస్తం ఆయనే చూడండి కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఇవి కాదు కావాల్సింది ఇవి ఇవి కాదు ఆయన కావాల్సింది కాబట్టి ఆయన ఏం ఏం అడుగుతున్నాడు ఈ లోకంలో ప్రజలందరినీ సమకూర్చాలా చూడండి ఒక విధంగా మన జాగ్రత్త మనం పరిశీలిస్తే చూడండి ఒక విధంగా మనం ఈ లోకంలో మనం చూస్తే ఏసు నమ్ముకుంటారు రక్షింపబడతారు రక్షింపబడి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు నా కుటుంబం నేను మంచిగుంటే చాలు ఆ రీతి జీవిస్తూ ఉంటారు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి కీర్తన గ్రంథం ఒకసారి కీర్తన గ్రంథం పదకొండో అధ్యాయంలో ఇది చాలా ముఖ్యమైన వాక్యం కీర్తన గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచ్చినంలో దావి రాజకీ మాట చెప్తాను ఇక్కడ చూడండి పదకొండో అధ్యాయం మొదటి వచ్చినంలో ఇక్కడ చూస్తే కీర్తనల గ్రంథము పదకొండో అధ్యాయం మొదటి వచ్చినంలో చూడండి ఈ ఈ కీర్తన దాయుదు రాస్తున్నాడు గాయకులకు నాయకుడికి అంటే ఒక నాయకుడికి ఒక దాయుది కీర్తన రాస్తున్నాడు యహోవాను చూడండి ఏముంది అక్కడ యహోవా నేను యహోవా చరణ చూచి ఉన్నాను అంటే నేను యహోవా నమ్ముకున్నాను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్తుండ అక్కడ నేను దేవుణ్ణి నమ్ముకున్నా అయితే ఆయన నమ్ముకుంటే చూడండి అయితే మనం సాధారణంగా మనం చూస్తే నేను ప్రభు నమ్ముకున్నా చాలు నా జీవితం ధాన్యం చాలా మంది చెప్తుంటారు కదా కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా నువ్వు నమ్ముకునేది కాదు చూడండి యహో అని నేను నమ్ముకున్నా తర్వాత పక్షిరాజు వల్లే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాకు చెప్పటెల్లా చూడండి ఏ దేవుని నమ్ముకున్నా అదే నమ్ముకున్నప్పుడు ఏం చేయలే విశ్వాసం కదా నమ్ముకున్నప్పుడు విశ్వాసం ఉన్నాను కదా అంటే వాళ్ళు ఏం నువ్వు విశ్వాసం ఉంది నమ్ముకున్నావు కదా నువ్వు పోయి దాంకో ఏముంటుంది అక్కడ నీ కొండకు పారిపో అంటే నీ ఉన్నత స్థలం ఉన్నత ఉన్న స్థలానికి నువ్వు పారిపోమంటాడు ఎందుకంటే అక్కడ ఏదో జరగబోతుంది అక్కడ అంటే ఆయన నమ్ముకున్న కరెక్టే కానీ ఆ నమ్ముకున్న వాడు జీవిస్తాడు కరెక్టే కాబట్టి అక్కడ ఏం చెప్తుంటే వాక్యము పక్షి నీ కొండకు పారిపో అని మీరు నాకు చెప్పటెల్లా అంటే దారిది చెప్తున్న అక్కడ కొండకు పారిపోయ్యా నువ్వు పోయి దాంకో గొప్ప ఉపద్రవం రాబోతుంది అని చెప్పి చెప్తుంటే ఆయన చెప్తే అక్కడ కొచ్చిన మార్కుంది కదా మీరు ఎందుకు అత చెప్తారు కొండ బొమ్మని పారి బొమ్మని ఎందుకు చెప్తున్నారు నాకు ఎందుకు చెప్పారు పక్షిలాగా నీ పర్వతం మీదకి ఎగిరిపో అని ఎందుకు చెప్తారంటే చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము దుష్టులు ఏం చేస్తారు అక్కడ వేటకాలు ఇక్కడ ఉంది చూడండి మూడవ వచ్చంలో రెండవ వచ్చం దుష్టులు విల్లెక్కి ఉన్నారు దుష్టులు అంటే ఎవరు సైతాన్ సమూహం కదా సైతాన్ సమూహము విల్లెక్కు ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వేటకై తమ బాణములను నారి ఎందు సంధించి ఉన్నారు అంటే దావి ద గ్రహించలేనడు చూడండి ఎవరైనా గ్రహిస్తున్నారా సైతాన్ శక్తులు సైతాన్ ను ఈ లోక చీకట్లో ఉన్నాడు కదా చీకట్లో బాణాలు వేస్తా ఉంటాడు నువ్వు కనిపిస్తుందా వాడి చీకట్లో ఉండి నీ మీద అటాక్ చేస్తుంటే నీకు కనిపిస్తుందా ఖచ్చితంగా మన దేవుని బిడ్డలమైతే ఖచ్చితంగా ఆయన వెలుగును ధరించుకున్న వాళ్ళైతే ఆ చీకట్లో ఉన్నది కూడా నీకు ఏం జరుగుతుందో కాబట్టి ఈ రోజు మనుషులు అది గ్రహించలేని శక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు సైతం ఎట్లా పనిచేస్తున్నాడు మనుషుల మీద ఎలాంటి బాణాలు వేస్తుండవాడు మనుషులు ఎట్లా పాపంలో పడేయాలని ఏ రీతిగా వాళ్ళని దేవుడి నుంచి దూరపరచాలని వాడు ఎంత ప్రయత్నాలు చేస్తుండో అది ఎవరు గ్రహించలేని స్థితిలో ఎంతో మంది ఎన్నో సోదలను శ్రమలు ఈ మనకు వస్తాయి కదా ప్రతిదీ జయించలేని స్థితిలో ఉన్నారు లోకంలో క్రైస్తవులు ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ దావీది అని చెప్తుంది అది గ్రహించలేని దావీదు కానీ వాళ్ళు ఏం నీ కొండకి వెళ్ళిపోయి సాధారణంగా చాలా చెప్తారు కదా ఎందుకు వచ్చిన వాళ్ళ ఎక్కడి నుంచి వెళ్ళిపో ఎందుకు నీ పార్టీ నువ్వు నమ్ముకున్నావు కదా ఎందుకు కరోనా టైంలో ఏం జరిగింది చాలా మంది ఏం చేసేది తెలుసా కరోనా టైంలో కొన్ని కరోనా టైంలో మనం కూడా కొన్ని చోట్ల సేవకి వాళ్ళ పరిస్థితులు బట్టి మనం పోవాలి తప్పదని పోయింది టైంలో కొంతమంది కనీస ఇళ్ళ నుంచి బయటికి కూడా రాలే చూడండి ఇళ్ళ నుంచి బయటికి కూడా రాలా ఎందుకంటే భయం అనట మనుషులకి అట ఇళ్ళ నుంచి బయటికి రాన కూడా వైరస్ పట్టింది అంటే అది ఎందుకు చెప్తున్నా అంటే చూడండి ఆ సమయంలో దేవుడు ఒక దశలో ఆయన ఆయన మౌనంగా ఉండమంటాడు ఒక దశలో ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండాలి అప్పుడు మనం సైలెంట్ గా ఉంటాం కానీ ఒక మొత్తం జీవితాంతము మన జీవితాలన్నీ భయంతో భయం భయం భయంతో ఉంటే మనం ఏ రీతిగా ప్రభు కొరికి సేవ చేస్తుంది చెప్పండి కదా చేయలేం మనం ఆ రీతిగా కాబట్టి మనం ఎంతకాలం కొండకు బారిపోతే ఎంతకాలం మనం గృహంలో ఉంటాం ఏ రోజు ఒక రోజు నువ్వు గృహం బయటికి రావాల్సిందే కదా చాలా ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులు అక్కడే ఉన్నారు గూడు కట్టుకొని చీతకు ఒక గూడు కట్టుకుని అక్కడే ఉంటది అది చీతకొక చిరుక బయటకు వస్తేనే అది రెక్కలు కొట్టుకుని బయక్కి వెళ్ళిపోదు ఆ గూడు నుంచి బయటికి రావాలా కానీ అక్కడే ఉంటది చచ్చిపోయే అవకాశం కూడా ఉంది చూడండి అంటే ఇక్కడ దావితే ఏం నీ కొండకు అక్కడే ఉండని చెప్పి వాళ్ళు చెప్తాను మీరు నాకెందుకు చెప్తున్నారు అట్లా చూడు అక్కడ ఏం జరుగుతుందన్నప్పుడు దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారంటే ఎవరన్నా గ్రహించగలుగుతున్నారా దేవుని బిడలు తప్ప ఎవరు గ్రహించలేదు సైతం ఎట్లా పనిచేస్తుంది ఈ లోకంలో వాడు విద్యులు దేవుని బిడల్ని వాడి పాపంలో బయటానికి రకరకాలైన కుయుక్తులతో వాడు మనుషులు మోసగించాలని ఎంతగా వాడు పాపను పడేయాలని ఎంత కూడా పొంచినడు కాబట్టి అది క్రైస్తవులు తెలియదు అది తెలియకునే వాళ్ళు ఆ శ్రమలో పడిపోతున్నారు కానీ అది గ్రహించగలిగి నేను పారిపోనని చెప్తున్నక్కడ ఇందాక ఆగ్నేయిస్తున్నక్కడ ప్రపంచమంతా అన్ని దిక్కుల నుంచి నా భక్తుల్ని సమకూర్చండి నేను ఆగ్నేయిస్తున్నాను మీకు అని చెప్తున్నక్కడ అంటే భక్తులంటే ఎవరు తప్పిపోయిన వాళ్ళు తప్పిపోయిన కుమారుడు అంటే తండ్రి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు దూరం నుంచి వెళ్ళిపోయిన క్రైస్తవులు వాళ్ళందరినీ జమ చేయాల మనం ఎందుకంటే వాళ్ళంతా దేవుని వాకిలించి తొలి సత్యం తెలియక వాళ్ళు అబద్ధాన్ని ఆశ్రయించి వాళ్ళు అక్కడే పట్టబడినారు కాబట్టి వాళ్ళని వారి మీద సైతాను బాణలేసి వాళ్ళని చిక్కించుకున్నాడు కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నా మనకి మనం ఏం చేయాలా చూడండి దుష్టులు వెల్లెక్కి పెట్టి ఉన్నారు అంటే సైతాను వెల్లు పెట్టున్నాడు అంటే బాణం ఉరి పెట్టున్నాడు వారి మీద ఎట తెలుస్తుంది మనకి ఇప్పుడు మనం తెలుస్తుంది ఇప్పుడు మనం ఉన్న మీ రీతిగా సైతాను నీకు ఎలాంటి వలలేస్తుండో ఎలాంటి కుయుక్తితో నేను మోసగించబోతున్నాడు అసలు నేను ఎట్లా అటాక్ చేస్తూ నీకు తెలుసా తెలియదు చాలా మంది తెలియదు చూడు ఎగ్జాంపుల్ పాత కాలంలో ఆ ఇస్రాల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు బాలక్ రాజు ఉంటాడు బిలాం ప్రవక్త ఉంటాడు దేవుని ప్రవక్త ఉంటాడు అయితే ఆ ప్రవక్త ఆ బిలాం బాలక్ రాజు ఇస్రాల్ ప్రజలతో అంటాడు ఇదిగో ఇస్రాల్ ఆ దేశం నుంచి ఒక మిడతల దండలాగా వస్తున్నారు పెద్ద సమూహం లాగా వాళ్ళు వచ్చి జయిస్తారు నా మీద యుద్ధం చేస్తాను ఓడిస్తారు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు కాబట్టి వాళ్ళు శు అని ఇవన్నీ చెప్తా ఉంటే ఆయన శపించడం అక్కడ అంటే తర్వాత ఏం జరిగిందో మనకు ఆ స్టోరీ అంతా తెలుసు అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇదంతా పైన జరుగుతుంది ఆ కొండ మీద పోయి వాళ్ళతో మాట్లాడుకుంటారు కానీ ఈశాల్ ప్రజలకు ఏం తెలియదు వీళ్ళ పాటికి వీళ్ళు గమ్మున గొర్రెలాగా ఉంచుకొని పోతేనే ఉన్నారు మార్గంలో కానీ వాళ్ళ మీద ఎలాంటి కుట్ర జరుగుతుందో వాళ్ళు వాళ్ళు చూడగలిగినారా చూడలేదు అక్కడ పైన ఉన్నా ఏం జరుగుతుంది చూడలేదు కానీ దేవుడు చూస్తున్నాం పై నుంచి కానీ అక్కడ ఎట్లాంటి కుట్ర జరుగుతుందో తెలియదు ఈ రోజు క్రైస్తవులు కూడా గొర్రెలాగా ఉంచుకొని పోతూనే ఉంటాడు ముందు ఏముందో నొయ్యొందా గొయ్యొందా ఎట్లా ఉందో నలు దిక్కుల చోటం అటు ఇటు ఏమి నేను ఎటు పోతున్నా ఉంచుకొని పోతే ఒక గొర్రె పోతుందంటే పది గొర్రెలు అట్లనే పోతా ఉంటాయి అది ఎటు పోతు కూడా తెలియదు ఈ రోజు క్రైస్తవ జీవితం అట్లా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ పోతున్నో వాళ్ళ గమ్యం తెలియదు ఎందుకని దుష్టుడు అట్లా పొంచి ఉంటాడు వాళ్ళ మీద సింహము పొదలా ఉంటది ఎక్కడ గొర్రె పిల్లస్తుంది పట్టేస్తామని కానీ తెలియదు ఈ రోజు సైతంలో అట్లా ఉన్నాడు రెడీగా పొంచినాడు వాడు ఎవరి మీద మింగుదామని ఎవరిని అటాక్ చేసి ఎవన్ని ప్రభు నుంచి దూరపరచాలా మింగాలని వాడు పొంచినాడు కానీ దావిదర్ గ్రహించగలినడు ఈ రోజు నువ్వు నేను గ్రహించాలా చూడండి సైతాన్ని ఎలాంటి సోదరులు ఎలాంటి బాణాలు వేస్తున్నవాడు రకరకాలమైన బాణాలు వేస్తూ ఉంటాడు కానీ వాటన్నిటిని మనం గుర్తించి ఎట్లా మనం జాగ్రత్తగా వాడికి అవకాశం ఇవ్వకుండా మనం జీవించాలా అందుకే ఇక్కడ చెప్తుండండి ఇక్కడ దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదుల మీద వేటుకై తమ బాణంలో నారి సంధించి ఉన్నారు అంటే వాళ్ళు రెడీగా ఉన్నారంట చీకట్లోంచి వాడు బాణాలు వేస్తా ఉన్నాడు కానీ వెలుగు సంబంధి ఖచ్చితంగా కూడా గ్రహించరాడు కానీ వాళ్ళు గ్రహించలేరు వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కనిపించదు ఏది కూడా కాబట్టి దేవుడు మనకు చూపిస్తుంది ఆ రీతిగా ఈరోజు ఈ లోకంలో వ్యవస్థ ఎట్టుంది కాబట్టి మనం ఏం చేయాలా వాడి భార్య నుంచి వాళ్ళని కాపాడాలా వాడి బాణాల నుంచి మనం ఎదుర్కోవాలా సైతాన్ని ఎదుర్కోవాలంటే దేవుడిచ్చి సర్వాంజ కవచం నువ్వు ధరించుకోవాలా నీ వాళ్ళ పక్షంగా నీ చేసి ఆ దేవుని బిడలందరూ నేను ఏం చేయాలా బయట తీసుకొని రావాలా బాణ్యసత్తులు ఉన్న వాళ్ళందరినీ నువ్వు బయట తీసుకొని రావాలంటే నువ్వు యుద్ధం చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంటే ఇక యుద్ధానికి సంబంధించి అంతా అంటే వాడు బాణాలు వేస్తుంటే నువ్వు ఎదురు తిరిగి దేవునికి ప్రతినిధి నువ్వు సర్వాంజ కవచం అంటే ఏసు ప్రభు సాదృశ్యం కదా అవన్నీ ప్రభుకే సాదృశ్యం కానీ మీరు బాగా ఆలోచించండి నేను గమనించిన ఈ మధ్య ఏంటంటే ఒక శత్రు ఒక రాజు యుద్ధానికి పోయినప్పుడు కవచాలు ఆ శిరస్నానము ఆ డావులు అన్ని ముంగటే కనిపిస్తూ కవచము ఈ తి భాగంలో ఉంటది బ్లెస్ ప్లేట్ అంటు తర్వాత కవచము డాలు సిద్ధమైన జో జో జోడు కత్తి అన్ని పట్టుకుంటాడు అన్ని ముంగటే ఉంటుంది ప్రొటెక్షన్ చూడండి ఎందుకంటే నువ్వు పోరాడేసి ముందు నుంచి పోరాడాల అంటే నువ్వు పోరాడుతుండే సైతాన్ని ఎదురుగుంటే నువ్వు యుద్ధం చేసి నువ్వు పోరా కాబట్టి నీకు ముందు అన్ని దేవుడు ఇచ్చిండు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు యుద్ధం చేయకుండా నువ్వు పారిపోతావో వెనక నీకు ఎలాంటి కవచం ఉన్నది వెనక కవచం ఉంటుందా నువ్వు ముందుకు పోరాలా ముందుకు పోవాలా నీ జీవి నీ బాధ్యత అది కానీ నువ్వేం చేస్తున్నావు అంటే వెనకకి వెళ్ళిపోతున్నావు దావితో అక్కడ నువ్వు వెళ్ళి కొండకెళ్ళి పారిపో అని చెప్పంటే దావిది గ్రహించగలిగినాడు నీ కొండక పారిపోతే ఎలాంటి ఏం కావాలా ఏం జరుగుతుంది ఇక్కడ అనేది కాబట్టి ఈ రోజు అనేక జీవితంలో సేవకులు కూడా యుద్ధం చేయలేక శ్రమలు జయించలేక కాంప్రమైజ్ అయిపోయి సేవ అసలు ఎందుకు వచ్చిన బాధని చెప్పి సేవ చేయకుండా మానుకున్న లోకల్లో జీవించిన కూడా ఉన్నారు చాలా మంది సేవకులు కొంతమంది సేవ చేస్తున్నా కానీ జయించలేని స్థితులు ఉన్నారు ఎందుకు ఈ విషయం చెప్తాను వాడు ఏ రీతికైనా సరే వాడు అనేక రకాలుగా నీ మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు నీ బలహీతలన్నీ వాడు తెలుసు ఎందుకంటే వాడి భవిష్యత్ ఎందుకంటే గతం నీ గతం అంతా దేవుడు వాడు తెలుసు కానీ భవిష్యత్తు వాడు తెలియదు కాబట్టి నీ గతంలో నువ్వు ఎలాంటి ఎలాంటి విధానంలో మనం పడిపోతావో వాడు తెలుసు అందుకు ఆ రీతి వాడు ప్రయోగిస్తూ అది మనం గ్రహించాలా కాబట్టి యుద్ధంలో పోయిన ఏం చేస్తాడు బ్లెస్ ప్లేట్ అన్ని వేసుకుని యుద్ధం చేస్తాడు ఎప్పుడైతే యుద్ధంలో పారిపోతే శత్రులు ఈజీగా వాడిని కొట్టేస్తారు ఎందుకు తెలుసా వెనక భాగంలో ఎలాంటి కవచాలు ఉండవు వెనుగంటే నువ్వు ఎవిటైన్ తీసుకున్నావు అంటే నువ్వు వెనక తిరిగంటే నువ్వు ఓడిపోయినట్టే అంటే నువ్వు శత్రు నుంచి పారిపోతుంటే వాడిని కొట్టేస్తారన్నట్టు నువ్వు ఎదిరిస్తే మొంగట తిరిగి ఎదురు తీస్తే అన్ని కవచాలు ప్రొటక్షన్ ఉంటుంది అర్థమవుతుంది వాక్యం అంటే నువ్వు ఎదిరించి ప్రభువుల విశ్వాసాలను ముందుకు పోతే విజయం పొందువు నీకు ఎలాంటి బాణాలు నీ మీద పనిచేయు అన్నట్టు ఎప్పుడైతే నువ్వు దాన్ని జయించలేక నువ్వు వెనక తిరిగిపోతావో అప్పుడు సైతం నీ మీద అటాక్ చేస్తే నీవు వెనక బాణం వేస్తే నువ్వు కస్తావన్నట్టు అంతే కదా ఎందుకంటే ఎలాంటి వెనక ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు తిరిగి పారిపోతారు కదా తిరిగి పారిపోతారు యుద్ధానికి అప్పుడు ఈజీగా బాణం కొట్టొచ్చు అదే నువ్వు ముంగటి నుంచి బాణం కొడితే నీకు కవచం ఉంటుంది నీకు అన్ని ఆ బాణం ఎట్లా వస్తో గ్రహించగలవు ఎప్పుడైతే నువ్వు వెనక తిరుగుతావో ఆ బాణం ఎక్కడ పడుతుందో నీకు తెలియదు అది దావికి గ్రహించగలను ఎందుకు పారిపోతా నేను నేను పారిపోను నేను కొండగా వారిపోతే నా సేఫ్టీ నేను చూసుకుంటే దేవుని బిడ్డల పరిస్థితి ఏంది నా నేను ఒక్కనే రక్షణ పొంది నేను ప్రభుకో నేను ఆ రీతిగా మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఆయన ఎందుకు నేను రక్షించుకుని ఒక రాజులాగా తయారు చేసి ఒక లీడర్ లాగా దేవుని నన్ను పెట్టినంటే నువ్వు అది గ్రహించాలా నువ్వు యుద్ధ వీరు ఉండి దేవుని పక్షంగా దేవుని ప్రజల పక్షంగా యుద్ధం చేసి ఆ బానిసత్వం నుంచి వాళ్ళని బయలు తీసుకోవాలి అందుకు దేవుని నిలబెడితే సౌల్ రాజు ఏం చేసిండు అంత అభిషేకం పొందిన వాడు దావి గోలియార్తో చేసి రోషంగా వాళ్ళు దేవుని నామాన్ని దూషిస్తుంటే అభిషేకం పొందిన వ్యక్తి ఏం చేసిండు పారిపోయి భయ భయపడే పోయి గుడాలలో దాంకులాడు పోయి ఎంతమంది ఇసాల పదిలున్నారు అక్కడ ఒకడన్నా ఏం చేసిండు ఒకడన్నా ఆ గొలియాత్ని ఎదిరించలే ఎవరు ఎదిరించలే వీకుల గొలియాత్ వీకులో సౌలరాజ్ ఇద్దరు ఒకటే హైటు అంత బలసురుడు అయిన సౌలరాజ్ అయినాగా అభిషేకం పొందిన వాడు ఏం చేసిండు ఆగిపోయిండు యుద్ధం చేయలేకపోయిండు ఈ రోజు దేవుని బిడలు కూడా అట్లనే ఉన్నారు ఆ వాడు వచ్చి సవాల్ చేస్తుంటే ఏం చేస్తున్నా భయపడి పారిపోయి ఆ గుడాలను కూర్చుంటే ఆ ప్రజలు ఏం చేస్తారు చెప్పు రాజ యుద్ధం చేసే రాజ భయపడి పక్కన కూర్చుంటే ప్రజల పరిస్థితి ఎలాంటి ఉండే చెప్పండి ఆ టైంలో దావిది నడిపించిన దేవుడు అక్కడ ఎందుకంటే ఆ టైంలో దేవుని నామం అవమానపాలు కావద్దు ఆయన ప్రజల పక్షంగా ఎవరైనా పోరాడాలని చెప్పి దావిది చిన్నవాడైన ఏడు సంవత్సరాల దాయిదిని దేవుడు అక్కడ అనదముల కోసం పంపిస్తే అక్కడ వాళ్ళందరూ అంత మంది దేవుని బిడ్డలు ఉన్నారు ఎన్నో అద్భుతాలు చేసిన వాళ్ళు ఎన్నో ఆచరికాలు దేవుని కార్యాలు చేసినారు కానీ ఒక్కడన్నా ఆ గులియాత్రని నోరు ముయించగలిగినట్టు ఎవరు కూడా ముయించలేడు నోరు వెళ్ళబెట్టి చూస్తా ఉన్నారు ఏం జరుగుతుందని కానీ దావి దొక్కడే జీవం దేవుని దూజిస్తకి సున్నతిని పిలిచి ఎంతటి వాడిడు యహోవ పేరట నేను మీదొస్తున్నా యుద్ధం యహోవ దాన్ని దేవుడు అంత అంత చిన్నవాడికి అంత దేవుడు తెచ్చి యుద్ధం చేస్తే సైతాన్ శక్తులన్నీ కూలిపోయినాయి ఆ సైతాన అది పెద్ద సైతాన దురాత్మ చూడండి ఒక చిన్నవాడు జయించగలినాడు కాబట్టి అన్ని కవచలు ధరించుకున్న సౌలు జయించలేకపోయినాడు అన్ని అన్ని ఇచ్చిండడు దావిదికి కానీ ఇవన్నీ నాకు వాడుకు ఒక చిన్న ఒడిశాలతో ఒక చిన్న రాయితం చంపిన ఆయన చూడండి ఒక దశలో మనకి ఇవన్నీ అవసరం లేదు కానీ అక్కడ మాట ఏంటంటే దేవుని పక్షంగా యుద్ధం చేసిన వాళ్ళు వెనక తిరిగితే ఎలాంటి ఆ టైంలో దేవుడు ఎవరో లేపాలా లేదా నువ్వు నువ్వు పోకపోతే ఇంకొకరు లేపుతాడు దేవుడు నేను పోకపోతే ఇంకొకరు లేపుతాడు దేవుడు కానీ ఆయన ప్రాణాళిక నడవాల్సింది అనేక పర్యాల నుంచి దేవుని ప్రాణాళిక ఈ రోజు వరకు నడుస్తూనే ఉంది నువ్వు సేవ చేయకపోతే ఇంకొకరు దేవుడు లేపుతాడు లేపండా లేదా సోలోమానికి విరోధంగా దేవుడు లేపండా లేదా సోలోమాన్ని విగ్రహార్థం చేస్తుంటే దేవుడు సలోమాన్ని లేపి తన రాజ్యాన్ని మొత్తం పోగొట్టుకుండా అన్నిటికి ఇచ్చిన రాజ్యాన్ని ఇది కూడా అంతే చూడండి కాబట్టి మనం అర్థం చేసుకోవాలా దేవుడు నీకు సర్వాంజ కవచం నీకు నువ్వు యుద్ధం చేసి దేవుని పక్షంగా నిలబడి ఎదిరించాలా ఎప్పుడైతే మనం వెనక తిరిగిపోతామో సైతాన్ని నేను ఎందుకంటే నువ్వు వెనక తిరిగితే నీకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు నువ్వు ముందు పోతేనే నీకు విజయం అన్నట్టు అంటే దేవుడు నువ్వు నిలబడితేనే ఆయన నీకు ఆయన ఆయన పక్షంగా నువ్వు నీ పక్షంగా ఆయన ఉంటాడు ఎలాంటి శత్రువు బాణాలు వేసినా కానీ నువ్వు చూసి దాన్ని తప్పించుకుంటూ ఎదిరిస్తూ అది నువ్వు వెనక తిరిగి అనుకో ఈజీ కొట్టేస్తానంట ఈ రోజు వెనక తిట్టడం అంటే ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో సన్నగిలిపోతావు ఎప్పుడైతే నువ్వు జయించవో నువ్వు ఓడిపోతే వాటిని నొచ్చి పట్టేసుకుంటే నీ పరిస్థితి బహుదారుణంగా ఉంటుంది అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే దావిది ఈ విషయం గ్రహించినడు చూడండి ఏముంది అక్కడ దుస్తులు విల్లెక్కి పెట్టి ఉన్నారు చీకట్లో యథార్థాలు దిగిన బాణం లేటిపై తండ్రి అయితే చూడండి మూడవ విషయం పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు ఇక్కడ ఉంది అంటే ఇవన్నీ దేవుని విడవల సాధించింది కదా పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తున్నారు నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమైద్ది నీతిమంతులు పునాది పాడైపోతే నీతిమంతు క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ నీతిమంతులు ఏం చేస్తున్నారు చూడండి పునాదులు పాడైపోగా నీతి మంతులు ఏమి చేయగలరు అంటే ఏం చేస్తారు చెప్పండి పునాది పాడైపోతే ఏం చేస్తాడు ఎవరైనా గోడ పాడైందనుకో ఏం చేస్తాడు మంచి రిపేర్ చేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు పునాదులు పాడైపోయినాయి అంటే దేవుని పునాది మీద లేరు వాళ్ళు సొంత మీద కట్టుకొని నిలబడ్డరు కాబట్టి అందుకు వాళ్ళు దేవుని పునాది మీద నిలబడలే స్థితిలో ఉన్నారు ఒకవేళ ఆయా పునాదులు కట్టుకున్నా కానీ వాళ్ళు పునాదులు సరిగా లేవు దేవుని వాక్యం సరిగ్గా లేదు బైబుల్లో ఉంది వాక్యం అప్పు పౌలు ఇసారి ఆసక్తి చాలా బాగుందంట బహు ఆసక్తి బహు బహుభక్తి గలవారు ఈదులు ఇల్లు వాగ్దానాలు వీళ్ళందరి వాగ్దానాలు వారసులు అని అయినను వాళ్ళకి ఆసక్తి ఉంది కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారంగా లేదంట చూడండి మనకు కూడా ఆసక్తి ఉంటుంది కదా అది జీయాలా ఉంటుంది అది జ్ఞానానుసారం వాక్యానుసారంగా ఉందని ఆసక్తి ఉండదు కాబట్టి ప్రతిదీ మనకి వాక్యానుసారమైన ఒక ఆసక్తి మనకు చూడండి ఎంతో అది జయాలి అనిపిస్తే కానీ అది అది ఏ కొన్ని విషయంలో అది వేరేలాగా ఉంటది వాక్యానికి ఆపోజిట్ గా ఉంటుంది ఏం లాభం చెప్పు ఈ సార్ పది కూడా అట్నే దేవుని వెళ్ళాలని చెప్పుకుని నమ్ముకొని కూడా దేవుని వాక్యాన్ని తెలియకునే వాళ్ళు ఉల్లంఘించి దేవుని జ్ఞానాన్ని పోగొట్టుకు పోగొట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ జీవితంలో కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంటే నీతిమంతులు పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తున్నారు చెప్తుంది అక్కడ యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సింహాసనం ఆకాశమందు ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తానంట ఎవరును పరిశీలిస్తున్నాడు నీతి మంతులు పరిశీలిస్తున్నారు ఈ లోకంలో అందరూ చూస్తున్నారు దేవుడు నీతి ఏం చేస్తున్నారు నా బిడ్డలు నా సేవకులు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ క్షణం వాళ్ళు ఏం చేస్తున్నారని దేవుడు ప్రతి మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు మన ప్రవర్తన మన నడవడి మన మాట తీరు మన విధానము ప్రతిదాయన పరిశీలిస్తూ ఉంటాడు ముఖ్యంగా అక్కడ ఏం చెప్తున్నంటే పునాదులు పాడైపోతుంది నా బిడ్డలు నశించిపోతున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు నా బిడ్డలు చెప్పి దేవుడు చూస్తున్న పైనుంచి ఎవరన్నా నా బిడ్డను కాపాడగలరా నేను నేను దిగొచ్చిన మోసే అయితే లేదా నేను దిగి వచ్చిన నేను రమ్ము నిన్ను ఐగుప్తుని పంపిస్తే నేను దిగొచ్చి అన్నాడు అంటే దేవుడే దిగొచ్చింది మోస దగ్గరికి మోసని నడిపించడానికి ఈ రోజు దేవుడు మన దగ్గర దిగొచ్చిండు మనం నడిపించిన కానీ మనం నడవలేకపోతున్నాం దేవుని బిడ్డలు బయటకు తీసుకెళ్ళలేకపోతున్నాం అభిషేకం పొంది కూడా ఎంతో ఆ రీతికి చేయలేకపోతున్నారు అందుకు దేవుని ఈ రోజు కూడా క్రైస్తవులో టూ పర్సెంటే ఉంటుంది ఎందుకు గ్రామాల్లో సేవ విస్తరింపలేదంటే వాళ్ళు అట్లనే ఉన్నారు ఏమైతే నాకెందుకు దావిది చెప్తున్నారు అక్కడ నువ్వు వెళ్ళిపో ఎందుకు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా కదా నువ్వు జాగ్రత్త గుండు నువ్వు మంచి గుండు ఈ గడ ఇవన్నీ ఎన్ని మనకు అవసరమా ఈ చిక్కులు ఇబ్బందులు ఇవన్నీ అంత కష్టతరంగా మనకు అవసరమా అని చెప్పి నువ్వు కొండకు నువ్వు పారిపోమంటున్నాడు ఆయన ఏం చెప్తున్నా అక్కడ నేను పారిపోతే మరియు దుష్టుడు వాళ్ళ మీద విల్లుక్కు పెట్టడు సైతం వాళ్ళ మీద పొంచినోడు మరియు వాళ్ళెవరు అది దావిది గ్రహించి ఈ రోజు నువ్వు అట్లా గ్రహించాలా దావిది మన మనం మన సేఫ్టీ తీసుకుంటే కంఫర్టబుల్ లైఫ్ మీద కంపుడు సుఖానుభవం మనం సేవ చేస్తా ఉన్నాం కానీ కొన్ని ప్రాంతాల్లో దేవుని బిడ్డలు తీర్మానించుకొని వాళ్ళు సేవ చేస్తుంటే కనీసం వాళ్ళు కనీసం తెలియదు కాబట్టి మనకు ఆశ ఏంటంటే దేవుడు మన ఆ ఒక గుణపాఠం చెప్తుండడు ఏ రీతిగా మొయిబట్ట సేవ చేయాలని అందుకు మనం ఏ రీతి అయినా సరే ప్రయాసపడతాం పోతున్నావును దేవుడు ఎక్కడ అలాంటి సేవ చేయాలని ప్రాయసపడుతున్న మనకు ఆశ ఉంది కానీ ఆశగా ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన పత్తి దశలో ఎందుకంటే దుష్టులు అంత భయంకరంగా సైతాను దేవుని బిడ్డల మీద బాణాలు వేస్తాడు వాడు పుంచిన గురి పెట్టుండు వాడు ఎప్పుడైనా వదలొచ్చు కానీ నువ్వు నిలబడితే నీకు నీకు అనిపిస్తుంది అది కానీ వాళ్ళకు తెలుస్తలేదు కదా పాపం అందుకు వాళ్ళు ట్రాఫిక్ అయిపోయింది దుష్టుల నుంచి వాడు చిక్కబడ్డాడు బోయేవాడు పక్షి దిక్కినట్టు చిక్కిపోయింది వాడు వలేసిండు కానీ వల వాడికి తెలియదు కానీ ఈరోజు నీకు తెలుసు వాడు ఎట్ట వలేస్తాం మనుషు దేవుని బిడ్డలు పడుతున్నాడు ఏ రీతికి వాళ్ళతో వాడు కుయుక్తితో సై దేవుని బిడలు మోసగిస్తే నీకు తెలుసు ఎందుకంటే నీకు బయలుపరిచిన వాడి కుయుక్తులని కానీ వాళ్ళు తెలియదు కాబట్టి అందుకు దావి పోనట్ల నీతిమంతులు పునాదులు పాడైపోయినాయి వాళ్ళ ఓడలు సరిగిలేవు వాళ్ళ జీవితాలు సరిగిలేవు కాబట్టి ఏం చేస్తాడు నీతిమంతులంటే అందుకు దేవుని పై నుంచి చూస్తున్నాడు ఆయన కన్నులార నరులు చూస్తున్నాడు ఆయన కను చేత ఆయన వారిని పరిశీలిస్తున్న ఈ రోజు నిన్ను నన్ను కూడా పరిశీలిస్తున్నాడు నువ్వు ఎలా ఏ రీతిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ను నిజంగా దేవుడిని బిడ్డగా జీవిస్తున్నావా నీక అలాంటి భారం ఉందనేది ఈ రోజు దేవుడు మనల్ని మన మనలో పరీక్షిస్తున్నాడు ఈ రోజు మనల్ని కూడా పరీక్షిస్తున్నావు నిజంగా నీకు ఆసక్తి ఉందా అని చూడండి ఆయన పరిశీలిస్తూ కదా తర్వాత బలాత్కారులు దుష్టులు బలాత్కార శక్తులు ఆయనకు అసహయులు అంట తర్వాత దుష్టుల మీద ఆయన ఉరుములు కురిపించిన అగ్ని గంధకములను వడగాలి వారికి పారే భాగం అయితే ఏహోవా నీటి మంతుడు ఆయన నీటిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు యథార్థ హృదయం గల వాళ్ళందరూ కూడా దేవుని ప్రతి క్షణం ఆయన చూస్తారంట ఆయన ముఖ దృశ్యం అంటే ఆయన సన్నిధిలో ఉంటారు ఆయన చెప్పిన పత్తి వాళ్ళకి బయటపరచబడుతుంటారు అవి చూస్తూ వాళ్ళ జీవితాల్లో కొనసాగించుకుంటూ ఉంటారు అందుకు పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారంటే ఈరోజు ఏం చేస్తారు నీతిమంతులు చూడండి కీర్తన గంధం పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చింది చూడండి కీర్తన గంధం సారీ ఏహెచ్కల్ గంధము ఏచిన్న ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో అధ్యాయం ముప్పై వచనంలో ఇది తరుచుగా ఎప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని మనం చూపిస్తానంటాడు ఈ రోజు ఇందాక మనం చూసిన వాక్య కీర్తనంగా ఉంది ఏమిటప్పుడు దేవుడు నరులను పరిశీలిస్తున్న ఆయన పై నుంచి చూస్తున్న పరిశీలిస్తున్నాడు ఎందుకు వాళ్ళ వాళ్ళకు చేస్తున్నాడు అయితే ఏం చేస్తున్నాడంటే చూడండి ముప్పై వచనంలో నేను దేశమును పాడు పాడు చేయకున్నట్లు ప్రాకారంలో దిట్టుపరుషకును బ్రద్దరైన సందుల లిష్టకును తగిన వాడు ఎవడని ఎంత విచారించినను ఒక్కరేనన్నా కనబడలేనంట చూడండి ఆయన చూస్తున్న పై నుంచి ప్రతి ఒక్కరిని చూస్తుంది ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు ఎవరు చూస్తున్నాడంటే ఇందాక కీర్తనగంధం అక్కడ యాభై నుంచి ఆయన ఆజ్ఞ ఇచ్చి ఈ కొన నుంచి ఆ కొన వరకు అందరినీ జమ చేయమని చెప్తున్నాడు తర్వాత నా భక్తులను బాల్యర్పణం చేత ఉన్న వాళ్ళందరినీ నా భక్తులు సమకూర్చమని ఆయన ఆజ్ఞిస్తున్నాడు కాబట్టి చూడండి దేవుడు ఎన్ని ఎన్ని విధాలుగా ఒక దేవుని సేవకులు దేవుని ప్రతినిధిగా ఉన్నప్పుడు ఎన్ని భారాలు దేవుడు మనకిస్తున్నాడు ఒకటి అందరికీ సువార్త చెప్పాలా నలుమూలను జ్ఞాపించాలి తర్వాత ఆయన భక్తులు దేవుని బిడలు ఎంతమంది తప్పిపోయినారో వాళ్ళందరినీ కూడా నువ్వు సమకూర్చాలా అది నీ బాధ్యత ఒక తాటి మీదకి నీ తీసుకొని రావాలంటే బహు కష్టంతో తెలియదు ఎందుకంటే మోసే ద్వారా మనం చూస్తాం అక్కడ ఇస్రాయల్ ప్రజల ఆరు లక్షల మందిని నడిపించలే అది మామూలు ఇష్యం కాదది ఆయన అభిషేకం లేకుంటే అంత ఇంపాసిబుల్ అది దేవుని ఆత్మ నడిపింపు లేకుండా ఆయన చేయలేడు అట్లా అందుకు మనం పరిశుధాత్మ అభిషేకం మనకి ఎంతో అవసరం ఎందుకంటే నీకు ఓపిక సహనము దీర్ఘశాంతం అవన్నీ ఉంటాయి ఎందుకంటే వేసి ప్రభులు కదా అందుకు ఆత్మ ఉంటే ఆయన గుణగానాలు అన్ని మనకు వస్తాయన్నట్టు ఒక దశలో మోసే కూడా ఇసుక్కున్నాడు నన్ను చంపే ప్రభు నేను నేను కన్నానన్నాడు అంటే ఒక దశలో మన కూడా అట్లాంటి ఉంటుంది అయినా కానీ ఆయన కృపగల దేవుడు కాబట్టి తర్వాత మళ్ళీ ఆయన సరే మోసే నేను మాట విన్నా అంటాడు ఆయన కూడా సాయం చేస్తుంటాడు కదా ఎందుకంటే మన మనుషులు కదా మనకు కూడా బలహీతాలు ఉంటాయి కానీ వాటన్నిటి నుంచి మనం బయటకు వచ్చినప్పుడే ఆయన కొరకు సంపూర్ణంగా మనం సేవ చేయగలి ఎందుకు మనం ఆ రీతిగా మనం నడిపిస్తుంటే ఇంకా మనం సంపూర్ణంగా తయారు ఆ విధానాల్లో పోవాలి ఎందుకంటే ఈ లోకంలో మంత మూర్ఖులు కదా కఠినమైన వాళ్ళు వాడు ఏ రీతికైనా సరే నేను నొచ్చి నొప్పించవచ్చు ఏ రీతిగాైనా చేయిచ్చు కానీ ఒకటి అన్నిటిని నువ్వు ఇక్కడి నుంచి జయించినప్పుడే ఆ లెవెల్కి నువ్వు పోగలవు అన్నట్టు అందుకు ఒక దశలో మనకి రిలీజ్ ఇవ్వడు అలాంటి ప్రాంతాలకు దేవుడు నడిపించడు అలాంటి మనుషుల మధ్య నడిపించండి అంటే నువ్వు ఇంకా అవగాహన కాలే ఎందుకంటే మన మన మన విధానం అట్లా మారినప్పుడే సాధువు జీతం వచ్చినప్పుడే అలాంటి వాళ్ళ దగ్గర మనం పోగలం అప్పటిదాకా ఆయన బోనియుడు ఎందుకంటే అక్కడ నీ సాక్ష్యం పోద్ది నీ ఓపిక ఉండదు అది మనం అర్థం చేసుకోవాల కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాను ఇక్కడ ఆయన చూడండి ఇది చాలా క్లియర్గా ఉంది ఇంకా మనం బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే నేను దేశమును పాడు చేసుకున్నట్లు ప్రాకారంలో దిట్టపరుషులకు శ్రద్ధలైన సందర్శించకుని తగిన వాడు ఎవడని ఒకడైనా విచారిస్తూ ఒక్కడు కూడా కనిపించలేదంట చెప్పండి ఎంతోమంది సేవకులు ఈ లోకంలో కదా ఎంతోమంది దేవుని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఉన్నారు కానీ దేవుని ఉగ్రతను ఎవడన్నా ఆపగలుగుతున్నాడా ఆయన ఉగ్రత రాబోతుంది దేవుని ప్రజల మీదకి ఎందుకంటే ఖచ్చితంగా అది పాపంలో మరణమే కానీ మోస ఎట్లా అడ్డుపడి మోసేలాగా ఏమన్నా అడ్డుపడతారా ఏం చేసినా అక్కడ మోస పాపం చేసిన దేవుని విరోధంగా కరెక్టే కాని మోస ఏం చేసిండో వద్దు ప్రాభ ఒక క్షణంలో నేను కాల్చివేస్తా మోసే నువ్వు పక్క జరిగంటే మోసే పోయి దేవుని మీద కాళ్ళ మీద పడి బ్రతిలాడుకున్నాడు అప్పుడు ఆహరణ పోయి ధూపాది చేత పోయి జనులకు ప్రాక్షితం తీసి తెగుళ్ళు ఆగిపోయినాయి అప్పుడు దానికి దిగుళ్ళు మొత్తం చనిపోతున్నారు అంటే అంత భయంకరణ ఆ దేవుని తీరిపోదకి వచ్చింది ఆ తెగుళ్ళు ఇచ్చిన మొత్తం చచ్చిపోతూ ఉంటే మోసే అడ్డుపడితే కొంతమంది రక్షించగలడు మోసే అంటే దేవుని బ్రతిలాడుకున్నారు అప్పుడు దేవుని కోపం చల్లారింది అప్పుడు చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి మధ్యలో ఉన్న వాళ్ళు ఆయన ఈ రోజు మనం లేవా అట్లా చచ్చిన వాళ్ళు ఎవరు బతికిన వాళ్ళు ఎవరు ఈ రోజు మనం అర్థం చేసుకున్నారు ఆత్మీయ సత్యం కాబట్టి దేవుడు ఎంత చూసినా కానీ ఒక్కరు కూడా కనిపిస్తున్నాడంట అందరూ స్వార్థపరులు స్వార్థంగా జీవిస్తున్నారు నేను నా కుటుంబం ఉంటే సవాళ్ళు ఆ రీతి జీవిస్తున్నారు కానీ కొంతమంది యథార్థతో సేవ చేస్తున్నారు వాళ్ళ ప్రార్థనల వల్ల వాళ్ళ సేవ వల్ల వాళ్ళ విధానాల వల్ల కొంత మనం అందరం కాపాడబడుతుంది ఈ రోజు కూడా కానీ మనం ప్రార్థన చేస్తే ఇంత ఎంతో మంది కాపాడుతారు కాబట్టి మనం కూడా అలాంటి తీర్మానం కలిగి ఉండాల అంటే ఈ లోకం అంతా వాడి ఉంది కానీ వాడి నుంచి మనల్ని బయట తీసుకొని రావాలి మనుషుల్ని కాబట్టి దేవుడు చూస్తున్న ఎవరు దాన్ని తగిన ఎవడు ఎవడు దేవుడు చూస్తున్న పరిశీలిస్తున్న పై నుంచి పునాదులు పాడైపోయిన నీతి మంతులు ఎవరు ఏమైపోయినారు ఎక్కడ నిల్లంతా నా పునాదులు పాడైపోయిన నా చూడండి ఎరిశీలంలో పునాదులు ఎరిశీలం మందిరము పాత మొత్తం కూలిపోయినప్పుడు అప్పుడు ఏం జరిగింది వాళ్ళంతా మరమ్మతులు చేసి పెట్టారు అదే ప్రకృతి సమదైన మందిరం కాబట్టి ఇరో రోజు ఆత్మీయమైన మందిరం కూడా అట్లా కూలిపోయింది ఈ రోజు లేదు కాబట్టి ఆయన ఏం చేసిండు నెహమైన వాడు ఉపాసముని దుఃఖంతో దేవుని ప్రార్థన చేస్తే తీర్మానించకుండా అది సరి చేరడానికి చేయాలని అప్పుడు బలిఆర్పణలు అన్ని స్టార్ట్ అయిపోయినాయి అప్పటిదాకా మొత్తం కూలిపోయింది శత్రులు వచ్చి మొత్తాన్ని కూలగొట్టిపోయినారు కానీ నెహమే పోయి వాటిని కట్టి వాడు సరి అప్పుడు ప్రార్థనలు స్టార్ట్ అయినాయి అప్పుడుదాకా ఏమైంది అట్లనే పడిపోయింది ఎవరు పట్టించుకోవాలి అక్కడ యాజకులు ఉన్నారు ఆ రాజుడు అంది ఎవరు ఎక్కడో ఉన్న ఆ ఏరే దేశంలో ఉన్న ఆ నెహేమి చెప్తే వాళ్ళ అనుచరులు వాళ్ళ స్నేహితులు అప్పుడు ఎరుశీలం బయలుదేరి అవన్నీ చూసి ఎంతగా ఏడ్చుకొని అప్పుడు వాటిని మరమ్మతులు చేసి ఈ రోజు ఆత్మీయమైన మందిరం అంటే మనమే కదా గోడలంటే దేవుని బిడ్డలకే స్వాద్యం కదా అది ప్రకృతి సమయంలో మందిని ఇప్పుడు ఆత్మీయ మందిరం మనమే కదా ఈ రోజు దేవుని బిడ్డలకు అట్ట కూలిపోయినారు పునాదులు సరిగి లేక గోడల పీట ఎంత భయంకరంగా కూలిపోయి వాళ్ళందరినీ సెవె సరి చేయాలా నువ్వు నేనే సరిచేయాలా దేవుని వాక్యంతో మనం అందుకే ప్రాకారాలంటే దేవుని గోడలు అవి దిట్టపరిచే వాళ్ళు ఎవరు వాటిని బలం బలపరిచే వాళ్ళు ఎవరు తర్వాత బ్రద్దలైన సందుళ్ళంటే వాటి మధ్యలో నిలబడి వాటిని సరి చేసేటెవరు మధ్యవర్తిగా ఎవరు సరి చేయాలని చెప్పి ఒక్కడగలు కనిపిస్తారని చెప్తున్నారు అందుకేం దేవుడు అక్కడ కావున నా క్రోధము వారి మీద కొమ్మరింతును వారి ప్రవర్తన తగిన ఫల వాళ్ళు మీరు నా కో నా ఉగ్ర ఉగ్రతాగ్ని చేత వారి దహింతును ఇదే యుహో అంటే ఆయన పయాన్ని చేసుకుంటూ కానీ నువ్వు ఆపగలవు చూడండి మనం ఆపగలం ప్రార్థన చేస్తే దేవుడిని వేడుకుంటూ మోసే ఆపగలిండా లేదా కొంతమంది అని కాపాడగలండా లేదా అంటే అది ఖచ్చితంగా అది వస్తుంది నెరవేరాలి ప్రవచనం కానీ నువ్వు బతులు ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు సొగమగరే సమయంలో ఏమైంది అబ్రహాం చెప్పకుండా ఆయన చేసిండా ఆయన బిడ్డలు చెప్పకుండా ఏం చేయుడు కానీ చెప్తాడు ముందు ఎందుకంటే మనం మనకు తెలియదు కదా ఏం జరగబోతుందో కాబట్టి మనం చెప్పినప్పుడు మనం అలర్ట్గా ఏం చేయాలా ఆ ప్రజల్ని హెచ్చరించడమో లేకుంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ వాక్యాన్ని బోధించి సత్యంలో నడిపించడము మీరు ఈ రీతిగా మీ జీవితాలు మార్చుకోండి ఇప్పుడైనా మీరు ప్రభుని స్వీకరించండి అని చెప్పడం జరిగినప్పుడు అప్పుడు వాళ్ళకి అవకాశం వివరిస్తాడు ఎందుకంటే ఏదైనా చెప్పి చేస్తే చెప్పకుండా ఏది కూడా చేయడానికి బైబుల్ ఒక్క మాట కూడా అక్కడ ముందు జరగదా ముందు చెప్పలేదా నోవా చెప్పలేదా జరపలేం వస్తుందని అందరు చెప్పిండు ప్రతి ఒక్కరు చెప్పిండు ఈ రోజు నీకు నాకు కూడా చెప్తుంది కానీ మనం ఏం చేయాలా పరిశీలించాలా ఆయన పైని చూస్తున్నాడు ఒక్కడైనా కనిపిస్తాడు అని ఒక్కడైనా కనిపిస్తున్నాడు నన్నుల ప్రాభ నేనున్న ప్రభావ నేను సరి చేస్తా ప్రభా పునాదుల్ని నేను సరిచేస్తా నన్ను నడిపించు ప్రావ నాకు ఆ జ్ఞానం ఈ అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం ఎందుకంటే ఆయన రాకడ సమీపించింది మనం సిద్ధపడాలా అనేకులు మనల్ని సిద్ధపరచాలా ఎందుకంటే ఆయన మట్టభుకుండేసినప్పుడు ఏం జరిగింది రెండు గుంపులకు ఇవ్వగింపుబడ్డాయి కాబట్టి ఆమోసైన వాడు ఎక్కడ ఆమోస్తున్నాడు ఉత్తర దిక్కున దక్షిణ దిక్కును ఆమోస్తూ గొర్రెలు కాసుకుంటే పశువులు కాసుకుంటే దేవుడు మాట్లాడంండు దేవుడు చెప్పేసి ఒక మొరటో ఉండి దేవుడు ఎరుసలేమో నడిబొడ్లో పోయి ప్రవచిస్తే అక్కడున్న అమర్జన ఒక అబద్ధ ప్రవక్త రాజు దగ్గరుండి రాజును హెచ్చరించాల్సింది పోయి రాజును సరి పోయి ఆయన చేసిన విగ్రహార్థం చేస్తూ అక్కడే సుఖానములో ఉంటే చేయాల్సిన యాదకుడు చేయాల్సిన పని చేయలే అందుకు దేవుడు ప్రవక్తలు అయిపోయి నాకు ఎందుకు కొంతమంది దైవ ఉన్న ప్రాంతాలు కూడా దేవుడు ఇంకొక బిడ్డలు ఏరే నడిపిస్తారంటే వాళ్ళని వాళ్ళు అక్కడ సరీ చేస్తలేనని అర్థం నాకు అట్లయితే ఆ వాక్యం ప్రకారం తీస్తే అమర్ధ్య అమర్ధ్య కరెక్ట్ గా ఉండి ఉంటే ఆమోసు రాడు అక్కడికి చూడండి అమాసు ఆమోసం ఎందుకు దేవుడు నడిపించి అంటే ఎంత చెప్పినా కూడా దేవుని బిడ్డలు ఇంకా విగ్రహం చెడిపోతుంటే దేవుడు భరించలేక అప్పుడు ఆమోసం పంపించింది ఎక్కడ గొర్రెలు కాసుకుంటాడు పశువులు కాసుకుంటాడు చదువురాదు ఏమి తెలియని మరటోని దేవుళ్ళు లేపి పోయి ప్రవచనం చెప్తే ఊరే మొత్తం షేక్ అయిపోయింది అప్పుడు అమర్ధ్య వస్తున్నాడు బయటికి అప్పుడు దాకా రాలే దీర్ఘదర్శి తప్పించుకొని నేను వెళ్ళిపో నీ వార్త బోయి అక్కడ పోయి ప్రకటించుకో ఇక్కడ కాదు ఎందుకంటే ఇది నా ఏరియా నేను ఇక్కడ ఉన్నా కదా నువ్వెందుకంటే అప్పుడు దేవుడు మాట్లాడుతుంది ఆ ప్రవచనం వింటే ఒళ్ళు జాదరిస్తుంది ఖచ్చితంగా అమర్జీ నువ్వు చావబోతున్నావు నీ కుటుంబం మొత్తం చేస్తుంది అంత భయంకరమైన శాపం వచ్చింది అమర్జీ చూడండి దేవునికి ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి పాత నిబంధన కాలం ఇప్పుడు మనం ఉంటే ఒక్కరు కూడా ఉండం మనం ఆయన కృప ఇస్తున్నాం మనకి కానీ ఇప్పుడైనా మనం మార్పు చెంది ఆ నైకుల వాళ్ళకి చెప్పాలని మనం తెలియని ప్రజలు దేవుని బిడ్డలు కూడా ఎంతో మంది ఆయన భక్తులు అందరూ మనం జమ చేయాలి మనం మనం మన వాళ్ళందరినీ సమ ఎందుకంటే అక్కడ చెప్తున్న వాక్యం యాభై ఉద్యో నా భక్తుల్ని మీరు సమకూర్చమని చెప్తున్న నలుదిక్కుల నుంచి కాబట్టి వాళ్ళందరినీ మనం ప్రపంచంతో నడిపించాలా బయట ఒక మంది ఉంది లోపల ఒక మంది ఉంది బయట మంద ఉంది లోపల మందు ఉంది రెండు మందలు కలవాల వాటిని జమ చేయాల అది మన సేవభారం కాబట్టి సైతానులు వాడు బాణలేస్తున్న మనుషుల మీద వాడు చీకట్లో ఉంచి వాడు ఎందుకంటే వాడు చీకటి సంబంధి సైతాన్ చీకటి వాడు అక్కడి నుంచి వేస్తున్నాడు కానీ వాళ్ళు గ్రహించలేకపో కానీ నువ్వు వెలుగు సంబంధ కాబట్టి వెలుగు ఉంటే ఎక్కడ అన్ని తేడక కనిపిస్తాయి అన్నట్టు కాబట్టి అందుకు దేవుడు నీకు చూపిస్తున్నాడు దావిది చూపించాడు మిగతా వాళ్ళు ఏం చేస్తుంది అక్కడ నీ కొండకు నువ్వు పారిపోవు దేవుడు నువ్వు పారిపోవు నువ్వు పారిపోవు నీ కొండకు పారిపో నువ్వు బాగుండే దావిదిని ఎట్లా పారిపోతా నువ్వు ఎట్లా చెప్తారు నాకు పారిపోమని పారిపోయేవాడు పిరికేవాడు అన్నట్టు కానీ వెనక పారిపోతే నువ్వు యుద్ధం చేస్తాడు వెనక బారిపోతే సైతం కొట్టే వెనక పారిపోయిన వాడు వెనక కవచం ఉండదు ఏనక భాగాలు కవచాలు ఉండవు ముందు భాగమే కవచం ఉంటుంది పారిపోయిన వాడు ఖచ్చితంగా పెరిగేవాడు అన్నట్టు అంటే వాడి మొత్తానికి వాడు గంతి వాడి జీవితం అన్నట్టు ఎవడైతే ఎదిరిస్తాడో కవచం ఉంటుంది ముంగట దేవుడు ఉంటాడు ఆ కాబట్టి మనం ఎదిరించాలా ఈ దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం ఆకాశం చీక శక్తులతో మనం పోరాడుతున్నాం కాబట్టి ఈ పోరాటం విజయం అందే కాబట్టి ఎన్నో బలహీతలు వస్తూ ఎన్నో సమస్యలు వస్తూ మన మన జీవితంలో మనం అడుగు ముందుకేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనం సంపూర్ణంగా నేను బాగా గ్రహించగలిగింది ఏంటంటే నాకు తెలిసిన కాడ నేను చెప్తున్నా ఎప్పుడైతే మనం ఆత్మలు సంపూర్ణ ఎదుగుతూ మనం ముందు పోతుంటావు అప్పుడే నీకు అనేకమైన అన్ని వస్తూ ఉంటాయి దుష్టుడు క్రియేట్ చేస్తూ ఉంటాడు ఎందుకు తెలుసా నువ్వు అక్కడ ట్రాప్ జైనింగ్ చూస్తూ ఉంటాడు అప్పుడు నేను అర్థం చేసుకోవాలి ఇది ఇది నేను జయిస్తే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతా అని అక్కడే క్రైస్తవులు బలహీనత శ్రమ వచ్చినప్పుడు దాన్ని జయించి ముందుకు నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు నీకు ఇంకొక ప్రమోషన్ నీకు వస్తుంది అది జయించి లేకుండా అక్కడే పడిపోతే నువ్వు అక్కడే వెళ్ళిపోతావు లైఫ్ లాంగ్ అది ఎప్పుడైతే నువ్వు కఠినమైన శ్రమం నీకు వచ్చిందో ఎవరి ద్వారా కానీ అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా ఇది ఖచ్చితంగా ఇది నేను ఇది జయిస్తే ఇది నాకు ఒక సవాలు ఇది నేను జయించాలి ఎందుకంటే దేవుడు కావాలని పర్మిట్ చేసింది కాబట్టి ఇది నేను జయిస్తా అని చెప్పి దేవుడు అనేక అవకాశాలు మనకు కూడా కదా మనం ప్రార్థన చేసిన తర్వాత ఈ నాకు విజయం పొందాలని నువ్వు ప్రార్థన చేసి బయటకు వస్తావు దేవుడు ఏం చేస్తుంది ఆ సమస్య నీకు మళ్ళీ ఎదురు చేస్తాడు అప్పుడు నువ్వేం చేస్తూ మళ్ళా మొదటిలాగా చేస్తే మళ్ళా పడిపోతావు అందుకు దాన్ని జయించిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా నేను ప్రార్థన చేసిన ఇప్పుడు దేవుడు నాకు ఇప్పుడు విజయం ఇస్తాను ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చిన ప్రభావ ఇప్పుడు నేను దీని మీద విజయం పొందాలా ఎట్లా చేయాలి ప్రభ అని ప్రార్థన చేసుకొని ముందుకెళ్తే దాని మీద విజయం పొందుతావు అంత సమాధానంగా ఉండదు అన్నట్టు చూడండి అట్లా ఎందుకంటే ఒక దశలో నీ ద్వేషం వస్తూ ఉంటుంది ఒకసారి నాకు అట్లా కోపం తెప్పిస్తూ ఉంటారు అతి విషయం కానీ అనుకుంటే ప్రవ్వా నేను ఇప్పుడు ఆత్మలో ఉన్న నేను శరీరంలో ఐ నాట్ ఫ్లెష్ అంటాడు అంటే నేను ఇప్పుడు ఎక్కడున్న ఆత్మలో ఉన్న ప్రభావ శరీరకం లేదు నీకు ఉన్నా ఉన్న శరీరం లేదు అంటే అట్లా మనకు ఉన్నప్పుడే వారి నుంచి మనం విడుదల పొందవలండి ఎందుకంటే ఆ క్షణంలో మనం ఎట్లా ఉన్నామనేది అది చాలా డేంజరస్ అన్నట్టు ఆ సందర్భం ఆ సందర్భంలో కనుక నువ్వు కనుక జయించనుకో నీ సేవ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అది మన నేను ఎన్నోసార్లు అలాంటి బలహీత గతంలో నాకు కాబట్టి నేను నాకు అది అప్పుడు గ్రహించగలండి నాకు అప్పుడు అర్థమైంది ఇది అసలు నేను సీక్రెట్ అని అప్పటి నుంచి నేను ఎలాంటి టఫ్ టైం వచ్చినా కానీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నేను మటుకు వాటి అన్నింటి నేను ఎందుకంటే నాకు ఆ ధ్యానం దేవుడు ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసిపోతుంది అక్కడ ఏం జరుగుతుందో అందుకే నేను చాలా అలర్ట్గా ఉంటా ఎందుకంటే మనకు మన సేవ ఎంతో విలువైన సేవ స్పెషల్ గా దేవుడు మన అందరినీ వాడు ఎట్లయినా సరే నేను పాడేయడానికి వాడు పూనుకున్నాడు దావిదునిగా చేస్తున్నారు కదా అక్కడ ఏం చేస్తున్నాడు దేవుని నమ్ముకో చాలు అక్కడే ఉండిపో అన్నాడు కానీ ఉన్నాడు అట్లా లేడు నీతి ఏం చేస్తున్నారు పునాదులు పాడైపోతాను ఈ రోజు ఏం చేస్తున్నారు దేవుని బిడ్డరు ఎక్కడ ఇచ్చినా కూడా సరైన పునాదులు లేవు ఏ గోడ సక్రంగా ఉంది అన్ని వంకరగానే కానీ గోడలన్నీ మరి ఎవరు దారం వేస్తాను వాకింత సరి చేయండి బహు కష్టతరం కదా కొత్తదైనా కట్టచ్చు కొత్త గోడ కట్టాలంటే చాలా ఈజీ చెడిపోయిందని బాగు చేయడం బహు కష్టం కదా అది చాలా కష్టం ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ప్యాక్చర్ చేయాలంటే గోడ కొత్తది కడితే మంచి నీటిగా ఉంటుంది ఓ సగం చెడిపోయిన గోడ పగుళ్ళు వచ్చిన గోడ వాటిని మొత్తం కరెక్ట్ చేయాలంటే బహు కష్టతరమైంది అన్నట్టు సేవా జీవితం కూడా అంతే మరి అంత ఓపిక ఉండాలా అవన్నీ సరిగావు నీకు కోపం వస్తుంటది అది అది సరిగా రాదు అడిదిప్తూ ఇడిదిప్తూ ఎంతో ప్రయాసంతో కూడింది అన్నట్టు ఒక ఒక గోడని సరి చేయాలంటే చెడిపోయిన దాన్ని మంచిదాన్ని బాగున్నదాన్ని మంచి చేయొచ్చు కాబట్టి చెడిపోయిన దాని మీద మనం ఎక్కువ ప్రయాసపడాలి అంటే వాడైన వాటిని మనం సరిచే ఆ నేమ్ ఎట్లా సరి మనం సరి ఆ జ్ఞానం మనకి ఇస్తాడు దేవుడు ఎట్లా చేయాలనేది కాబట్టి ఆయన పరిశీలిస్తాడు మన పై నుంచి చూస్తున్నాడు ఒక్కడన్నా కనిపిస్తాడు ఒక్కడన్నా ఉన్నాడు బాగు చేసేవాడు అంటే నేనున్నా నేను చేస్తా ప్రవ నాకు ఆ జ్ఞానం నడిపించు ప్రవ్వా సైతమే నేను విజయం పొందుతా ప్రవ్వా అనే ప్రార్థన ఆ ప్రయాసం మనకి ఎంతో అవసరం ఎందుకంటే ఆయన రాక సమీపించింది కాబట్టి మనం ప్రతి మనం యుద్ధ భూమిలో ఉన్నావు కదా పత్తి సేవకులు యుద్ధ భూమి నువ్వు ఫీల్డ్ లో పోయిన నువ్వు యుద్ధంలో ఉన్నట్టే కాబట్టి నువ్వు ముందు సాగిపోతూనే ఉండాలా నువ్వు వెనక తిరిగితే వాడు కొట్టేస్తారు అంటే నువ్వు ఆయన ఆయన ఆయన బిడవ కాదన్నట్టు ఆయన ఆయన ఆయన బిడ్డలో ఆయన కృపలు ఉన్న వాళ్ళకి ప్రొటెక్షన్ నువ్వు వెనక తిరిగితే ఆయన కృపని మీద ఉండదు నువ్వు ఓడిపోయిన వాడు అప్పుడు నేను కొట్టేస్తారు నుంచి వాడు దొంగ దొంగ దొంగ దెబ్బ తీస్తారు కదా ముందు నుంచి రా చాలా మంది అంటారు వెనక నుంచి దొంగ దెబ్బ తీయటం కాదు ముందు నుంచి నాతో పోరాడంటారు విష్ణువా అదన్నట్టు సైతాన్ ఇప్పైనా కూడా నేను దొంగ దొంగలా వాడు దొంగ కాబట్టి నేను దొంగలాగానే కొడతాడు కాబట్టి మనం అందుకు వాన్ని కుయుక్తులు మనం అడ్డుపడాల సైతాన్ ఎందుకంటే ఆ స్త్రీ ఎదుట నిలబడాలి సైతాన్ ఆ శిశువుని మింగాలని ఘట సర్పము ప్రకటన గ్రంథం మనం చూస్తాం ఆ ఘట ఆ శివుని తెలుసుకున్న స్త్రీని చంపాలని ఎదురు నిలబడిండు వాడు స్త్రీ ఎదురు నిలబడు కానీ ఆ శిశువుని మింగాలని నిలబడు కానీ శిశువును పరలోక రాజ్యం చేర్చబడి కానీ స్త్రీ అది ఏం చేయలేకపోయింది అది ఎందుకు తెలుసా ఆమె ఏసుప్రభం ధరించుకుంది సూర్యుడు ధరించుకుంటే ఏ సుప్రభం ధరించుకున్న వాళ్ళు ఎవడు కూడా ఏం చేయలేడు దేవుడు ఒక రెక్కలు ఇచ్చి నెగిరిపోమ్మని అరణ్యంలో వెళ్ళిండు అది ఎంత ప్రయత్నించేగానే దేవుడు దానికి అధికారం ఇవ్వలే తెలుసా కాబట్టి యుద్ధం కొంది వాడి మీద విజయం పొందలేడు ఎప్పుడు తెలుసా నువ్వు ఎదిరిస్తేనే వాడిని ఎదురుగా ఉంటాడు కానీ మతపరమైన జీవితం వెనక వెనకుంటాడు వాడు వెనకుండి నడిపిస్తూ ఉంటాడు ఎవరికి రెచ్చగొడుతుంటాని వాళ్ళకి తెలియదు కానీ మనకు మనకు సైతాన్ని ముందు నుంచి వాళ్ళు ఎదిరిస్తారు కాబట్టి అందుకు మనం నిలబడితే మనం వెనక్కున్న వాళ్ళు సేఫ్ అన్నట్టు కాబట్టి అలాంటి సేవలు నడిపించాలని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరలోక తండ్రి నీకు ఎంతో వర్ణాలేసయ్యా పాడైపోతే ప్రభా నీతిమంతులు ఏం చేస్తాం అని అన్నారు ప్రభా అవును ప్రభా ఈ లోకంలో అపోస్తులు ప్రవర్తిస్తున్న పునాది ఆ పునాది మీరే ప్రవ్వా ఆ పునాదులు ఈ రోజు మనుషులు కట్టబడకున్న ప్రభ వేరొక పునాది కట్టబడ్డారు అందుకే అది నిలబడతలేవు ప్రవ్వ కాబట్టి నైనా మీ పునాది మీద మేము కట్టబడాలా బండ మీద మేము కట్టబడాలా ప్రభావా అందరినీ ఆ పునాది మీద మేము తీసుకురా ఆ బండ క్రీస్తే మీరే ఆ పునాది ప్రవ్వా పడిపోయిన గోడలు సరైన గోడలు సరిలేని గోడలు ప్రవ్వ ఆ గోడలు మేము సరి చేయాలి ఈ వాక్యం చెప్తుంది చూస్తున్నారు పై నుంచి ప్రాకాలను తిట్టుపరిచే వాళ్ళు వాటిని గోడలు సరి చేసి ఒక్కడ ఉండడానికి పైని కానీ ఒక్కరిగో కనిపిస్తుంది అన్నారు మేము ఉన్నం చూడండి క్షణం మేము ఉన్నం ప్రభావ మేము సరి చేస్తాం మాకు ఆ నడిపింపి ప్రభ మాకు ఆ జ్ఞానం ఇందుకంటే లోకమంతా అస్తవ్యస్తంగా ఉంది ప్రవ్వా ఎక్కడ చూసినా కానీ ప్రవ్వాక్యమైన విధానం లేదు ప్రవ్వ మీ వాక్యాన్ని పాటిస్తారని చెప్పుకున్నారు కానీ ప్రవ్వా వాళ్ళ జీవితాలు బహు దూరంగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు ఆ ఉన్నాయి ఎట్లా కట్టాలా ప్రవ్వా మాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ప్రవ్వ ఏ రీతిగా వాళ్ళని స్టార్ట్ చేయాలా అది బహు కష్టతరంగా ఉంది కానీ మీరు మాకు సహాయకులు ఎందుకంటే ఈ మీరు హెచ్చరిస్తున్నారు ఒక్కడను ఉండడాన్ని ఉంటే మీరు సాయం చేస్తారు మేమున్నాం ప్రవ్వా మేము కడతం ప్రభాని సరి చేస్తాం అందరినీ మీ పునాది మీ మేము తీసుకొస్తాం ప్రభ ప్రతి ఒక్కరు సరి చేయాల్సిందే ప్రతి ఒక్కరు ఆలోచన మీకు సమర్పించాల్సిందే ఎందుకంటే ప్రవ్వ ఈ లోకమంతా మతపరంగా జీవిస్తుంది ప్రభ ఆచారబద్ధంగా జీవిస్తుంది మేము ఆ రీతి ఉండకుండా ప్రవ్వ ఒకప్పుడు మా జీవితాలు రీతి కాబట్టి మేము సంపూలో ఒకటి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రభావ మమ్మల్ని బలపరచండి మీ కొరకు సాక్షులు నిలబెట్టుకున్నైనా మీరు అక్కడ బహు సమీప ఉంది ప్రవ్వా ఎక్కడ చూసినా ప్రవ్వా ఇంత భయంకరమైన పాపం విస్తరించిపోయింది ప్రవ్వాడు విజృంభించి పనిచేస్తాడు ప్రవ్వాడికి సమయం కొంచెమని ఎవరిని మిగిలిన పరిగెత్తండి మాకు కూడా సమయం కొంచెం ఉంది వాడు బారిని పడకుండా అందరిని మేము ప్రక్షణ నడిపించారా ప్రవ్వా అలాంటి కృప మాకు అనుగరించండి మీరే సహాయపడండి బలపచ్చమని ప్రార్థిస్తుంది నూతనమైన కృప నూతన అభిషేకం మాకు అనుగ్రించండి మేము అడుగుపెట్టిన మీరు మాకు అనుగరిస్తున్నారు ఇంతకాలం వరకు ఎక్కడ అడుగుపెట్టి దుష్ట శక్తులు పారిపోతున్నాయి ప్రోభ మనుషులు విడుదల పొందుతున్నారు స్పందిస్తున్నారు ప్రభావ మిమ్మల్ని స్వీకరిస్తున్నారు మీ వాక్యానికి ఆకర్షింపబడుతున్నారు అది కేవలం మీకు నడిపింపు ప్రభావ వాళ్ళందరినీ ప్రభావ మేము మీ తట్టు నడిపించాలా అని సహాయపడండి మేము తగ్గింపబడాలా మీరు హెచ్చింపబడాలా ప్రభావ సమస్త ఘనత మహిమ నీకే మీ చేతిలో ఘనమైన పాత్రలకు మేము వాడబడాలా మీ మహిమ కొరకు అలాంటి మహిమకరమైన పాత్ర భూములందరూ వాడుకోండి ఆరాధనలు పాల్గొని బ్రదర్స్ అందరూ మీరు ఆస్వాదించండి నూతనంగా అభిషేకించి మీకు ఒక గొప్ప సాక్షిని ఇంకా ఎంతమంది రాలేదు వాళ్ళందరూ మీరు ఆస్వాదించండి ప్రవ్వ కుటుంబంలోని ప్రతి అవస్థలకు తీర్చమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రవ్వ చక్రతి డాడీ గురించి మేము ప్రార్థిష్టం దేవా బ్రదర్ మీరు తాకని ప్రవ్వ హార్ట్ ప్రాబ్లం సంపూర్ణ విడదలు దీన్ని స్వస్థత పచ్చండి సంపూర్ణంగా హీలింగ్ దయించమని ప్రాదిష్టమైన ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేసి ప్రవ్వ స్వస్థపచ్చి మీ కొరకు సాక్షి పెట్టుకోండి మరొక అవకాశం ప్రభావ మీరు అనుగ్రహించండి ప్రభావ స్వస్థపచ్చం అని ప్రార్థిష్టం ఆయన సంపూర్ణంగా ప్రభావ మీకు సమర్పించుకోలేక మీరు ఆకర్షించి రక్షించుకోమని ఆ రీతిగా ప్రభావి నెల ఇరవై మూడు తారీఖు ప్రభావ ఆ ప్రాంతానికి వెళ్తున్న ఒక మీకు పశువు నడిపింపుగా ఇచ్చేయండి ఆ పరిచయం అంతట్లో మీరు సహాయకు నడిపించండి మేము ఏ రీతికి వెళ్ళాలి ఎలా పోవాలా తెలియదు ప్రభావ మీరే సహాయపడండి మీ ఆత్మచేతి నడిపించండి ఆ ప్రజలంతా రక్షణ పొందాలా కుడిర తెలియని ప్రజల ప్రభావ ఆ పిల్లలకు మీ వాక్యాన్ని ప్రకటించాలా మీకు ఆత్మ నడిపింపు మాకు అనుగ్రించమని ప్రార్థం ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకొని మీరు ఆ కురుకుమలందరినీ సిద్ధపరచుకోమని సమస్త ఘనత మహిమ అర్పించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామైన ప్రార్థిష్ట్రీ ఆ పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవ ఐశ్వర్యానికి వందనాలు ప్రభా కృతజ్ఞత స్థుతులు స్థూత కలడి రజ పరిశుద్ర సర్వశక్తి తర్వాధికారి నీకే వందనాలు ప్రభా వేలాది జుట్టులతో కూడిన మా మధ్యమైన గొప్ప దీవా నీకే స్తోతం నీకే వందనాలు తండ్రి దేవాయప్రభా మరి ఈ రుచి ప్రభావం మరి వాక్యంచ మాట్లాడిన విధానం బట్టి నీకు లెక్కలేని ప్రభా దేవా ప్రభా ఎవ్రీడే కూడా ప్రభా మీరు వాక్యంచుత ప్రభావం మమ్మల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవాయచ ప్రభావం ప్రతి సమయంలో కూడా ప్రభా మాకున్న సమయంలో ప్రభా నిన్నే సృతించి ఆరాధించాలి ప్రభా దేవాయచు ప్రభావ మేము లోకరీతిలాగా ఉండడానికి ఇవ్వలేదు ప్రభా ప్రతి దిగుడు ప్రభా మేము ఆత్మీయంగా నేర్చుకోవాలా ప్రతి వారిని ఆత్మీయంగా మేము గుర్తుపట్టాల ప్రభా ప్రతిది ప్రభా మేము ప్రతి ఆత్మని వివేచించేలాగా ప్రభా సహాయపడం అని ప్రార్థిస్తుంటండి దేవాయిచు మేము ఎప్పుడు చూసినా ప్రభా మరి క్రిస్త చూపు నాది మీద మేము కట్టబడాల ప్రభా దేవాయప్రభా మేము బండి మీద కట్టబడేలాగా సాయపడడం అని ప్రార్థిస్తుంటండి దేవాయిచు ప్రభ మేము ఉండాలి ప్రభా దేవాయసు ప్రభా మేము కూడా బాగా నదరు ఊదాలు ప్రభ అనేక రక్కు ప్రభా మీ కేక వేసే వారి లాగా ఉండాలి ప్రభా వేసే మరి మీరే మాలో ఉండి మమ్మల్ని గైడ్ చేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటండి దేవణి సాయం లేకపోతే ప్రభా మేమేం చేయలేం ప్రభా దేవాయసు ప్రభా మరి నీ యొక్క ప్రభా మా ఒక్కో ప్రభా నీ యొక్క ఆత్మచ్యత మాకు నడిపింపు దయ చేయమని ప్రార్థిస్తుంటండి ప్రభా ప్రతి పనులు ప్రభా మీరు మాకు తోడయ్యుంది ప్రభా మరి ప్రతి విషయంలో కూడా ప్రభా మీరు మాకు ఎక్కడ పోయినా కానీ ప్రభా తలాగా పెట్టి ప్రభా మీ నామానికి మా అమ్మ తీర్చేలాగా ప్రభా మేము ఇంకా బ్రతికేలాగా సహాయపడడం అని మీరు ఇచ్చిన ప్రతి పిలుపుని కూడా ప్రభా మేము ఏర్పాట్లు చేసుకోవాలని నిశ్చయం చేసుకున్న సత్యని మేము ప్రకటింప చేయాలి ప్రభా మరి మేము తొందరగా వెలిగింపబడాలా అనేకులకు వెలిగించాలి వారిలాగా ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది దేవాయత్స్రభా మరి నీ రాకడ ఎంతో తోడడం ఉంది కాబట్టి మరి మేము తొందరతున్న ప్రభా మా క్రియలు ఇంకా ఏవైనా ఉంటే ప్రభా పాయసకరమైనవి అవి మా నుంచి తీసివేసి ప్రభా ప్రతిదీ కూడా ప్రభా మరి నీకు వాడుకొని మేము నడుచుకున్న సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయిచు ప్రభా మరి ప్రతి కూడా ప్రభా నీలో మేము నాటబడాలా ప్రభా నీలో మేము మదుకొని ఉండాలా ప్రభా దేవాయిచు ప్రభా అప్పుడైతేనే నీ యొక్క బిడ్డగా మేము ఉండగలుగుతాం ప్రభా దేవాయిచు ప్రభా నీ యొక్క జీవ మా పేర్లు రాయిబడి ఉండాలా తండ్రి దేవాయితు ప్రభా మని నడిపించుకొని ప్రార్థిస్తుంటాండి దేవా నీకే స్తోత్రం నీకేమండి దేవాయచ ప్రభా ప్రతి దాంట్లో మేము కష్టపడాలా ప్రభా ఎందుకంటే ప్రభా మా ప్రీతాలు కూడా ప్రభా వాళ్ళ పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అవి కూడా ప్రభా ఎంతో కష్టపడారు ప్రభా వాళ్ళ ఈ లోకాన్ని త్రునీకరించుకున్నారు ప్రభా దేవాత ప్రభావ వాళ్ళు నీ వైపు చూశారు ప్రభా మరి నీకెంతో విధేతగా కలిగి వాళ్ళు నడుచుకున్నారు అదే రీతిగా ప్రభా మేము కూడా ప్రభావ విధేతగా కలిగి ప్రతిదీ కూడా ప్రభా మరి వారందరితో కూడా ప్రభా మేము సంభాషించాలా మరి వారి దగ్గర కూడా ప్రభావ మేము వెళ్ళాలా నేర్చుకోవాలి ప్రతిదీ కూడా ప్రభా దేవాయసు ప్రభా నువ్వు చెప్పిన ప్రతి వాక్యలు కూడా ప్రభా మా జీవితంలో ఫలితం దాయించి మరి ప్రార్థిష్టం తండ్రి ప్రతి వాక్యం జీవితంలో నెరవేరాలా ప్రభా దేవాస ప్రభా అప్పుడెత్తినీ ప్రభాని నా మనకి మహిమకరంగా ఉండగలుగుతాం ప్రభాని నామలికి మహిమ తెచ్చే వారేలాగా ఉండగలుగుతాం ప్రభా ఏసీ మరి మీద మాకు సహాయపడమని ప్రార్థిష్టం ప్రతి ప్రజలను కాపాడండి ప్రభా రి లక్ష ఎనభై నాలుగు వేల మందిని దీవించండి ఆశించదని పని ప్రభా గొప్పతన పట్ల కలీకరించండి దేవాయసీ ప్రభాని యొక్క కృపా వెంబడి కృప ప్రతి బ్రదర్స్ కి సిస్టర్స్ కి దయచని ప్రభ వారి సేవ జీవితం ఫలిపదితనే దయచని ప్రభ దేవాసీ రాకడికి మా అందరిని సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ ఈ ఉదయం నుంచి ఇంతారు కాపాడి మధ్యాహ్నం పూట ప్రభావం మీ యొక్క సెల సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మీరు మాకు అందరికి మీకు ఎంతో వదరాలు ఓ ప్రభావ ముఖ్యంగా తండ్రి మేము ఉంటున్నది బహుభయంకరమైన కాలం శ్రమల కాలం తండ్రి అంతా విధిగా ఉందనుకుంటున్నారు కానీ ఎవరు గుర్తిని సమయంలో చాలా పైలం వచ్చి వాటిని అందరినీ కొట్టుకుని పోలాగా అలాగనే నీకు మనుషులకు మనం రాక తినే ఉంటున్నాను ధన ప్రభావ మేము తండ్రి మనం సంపూర్ణంగా భయభక్తులు కలిగి మీ అందరి ముఖ్యంగా అనేకులను సిద్ధపరిచే బిళ్ళగా తయారు చేయండి నోవా ఏ రీతిగా తన తరాన్ని సిద్ధపరచండి ప్రయత్నించండి మేము ఆ రీతిగా ప్రయత్నిస్తున్నాం ప్రభా ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి ప్రభా అదే తెర్మల్ దృక్పథంతో మేము కూడా ముందు పోలగన్న ప్రభావ వాళ్ళు వినాలా మార్పు చెందాలా అన్న ఆసక్తితోనే మేము ముందు పోవాలా ప్రభా అయితే తెర్మల్ విశాఖపట్నం వెళ్తున్నాం వారం మీ యొక్క సహమాకా నడిపించండి ప్రభావ మీరు నడిపించకపోతే మేము నడవలేం ప్రభా నిస్ఫారం అయిపోతుంది ప్రభావ కాబట్టి నేను మీ చిత్తానుసారంగా నడిపించండి వాళ్ళ వృధాలను సరిచేయండి వాళ్ళందరూ వాక్యాన్ని స్వీకరించేలాగన రక్షణ అనుభవం పొందుకునేలాగా సహాయపడండి నేను బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించిన వారి కుటుంబాలను ఆశ్రయించండి ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపులాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం వాక్యాలని సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించండి ప్రకటించేలాగా ప్రకటించపడమని ప్రార్థిస్తున్నాం మీ రక్షణ ప్రణాళికలు అంత సహించి జీవించే బిడ్డగా మమ్మల్ని అందరినీ తయారు యేసుక్రీస్తు పరజనామమున ప్రార్థించుนาม తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ స్తోత్రము స్తోత్రము స్తోత్రము పరిశుద్ధ దేవుని కొండి సరేముస్తో సర్వశక్తికి కారణియగు దేవునియే సయ్యే యెတ် పరిశుద్ధ నియమమేదికము నాకై దీస్తియెను దేవునిగల కృపలచేత ఈ కార్యసినిగలు చేరే ఐన ఒక సమయము నా దగ్గను మాకు తీని కొనిన ఐన గొప్ప దేవుడు మీ వాటిని చెప్పబడిగా ఆయన పునాదులు మంచిగా ఆయన ఉండడానికి నచ్చండి ప్రాంత మీ అందరి పట్ల చేతున్నాను అనేకులకు అయ్యా ఆ మంచి పునాది వేయబడినప్పుడు నటువంటి అయ్యా స్థిరముగా ఉంటుంది కనుక నేను ఆ స్థిరముగా ఉండి నాయన పునాది కోసం నేను అందరం కూడా నాయన తోడుగా ఉంచి అయ్యా ంతే కాదు నా ప్రభావం చెప్పబడిన రీతిగా నాయన మేము ఏ స్థితిలో ఉన్నామో నా ప్రభాన్ని పరీక్షించుకునేటానికి నాకండి అయ్యా మీకు నా ప్రభావ తోడుగా ఉండండి మా ఆలోచన అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా నాకండి నా జామకాల సమయంలో నాయన పైర్లో పాల్గొనే ప్రతి ఒక్కరు నక్కండి మీరు జీవించి ఆశీర్వించండి ఆయన పాల్గొనలేక నక్కండి వెనకబడిన వారిని కూడా మీరు జీవించి ఆశీర్వించండి అయ్యా మరి అంతేకాదు నా ప్రభావ నా తండ్రి మరి నాయన మీ అయా ప్రయాస్తే నా ప్రభా అయా మరి మరి నా తండీ వారు వైజాగ్ ఏరియాకి వెళ్ళి ఉండుగా నా ప్రభా వారి పట్ల మీరు తోడుగా ఉండండి నా తండ్రి అయా ప్రయాణ తోడుగా సహాయం చేయండి మరి నాయన అక్కడ చెప్పబో ఆకు విధంగా నా తండ్రి ప్రభా వారి మనసులనైనా సరి ప్రభా నాయన వారి వీరితో మాట్లాడిన ప్రభా చిన్న అక్కడ అక్కడ వారితో కూడా నాయన మీరు మాట్లాడండి ఎందుకంటే నాయన నిజముగా రాకడ సమీపంగా ఉన్నదన్న తండ్రి నాయన వారు గుట్టెరగలేకపోతున్నాడు అనేకులు నా ప్రభావం ఇంకా ఈ లోకంలోనే ఉన్నారయ్యా అటు వారి కోసం నచ్చండి ఎంతో ప్రయాసం తెలిసి ఉందిగా వారి పట్ల ఇక్కడ ఉంచండి అయ్యా నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు నాయన మీరు చేయండి నాయన మీరు అక్కడకు సిద్ధపాటు చేయడానికి నచ్చండి సిద్ధపరచడానికి నాయన నీ సేవకులుగా నా ప్రభు ఎంతో ప్రయాసేర్చున్నారు అయ్యా వారి పట్ల నువ్వు తోడు బాగు సహాయం చేయను తిరిగిన ఆయన వారి గృహం నుంచి చేరినైనా సేవకులు ఆ సేవలో ఉన్న తండ్రి అనేకులకు నా ప్రభు ఆయన నీ యొక్క సేవ ఉన్న తండ్రి అది చెప్పు చెప్పడానికి నాయన కృప అనుగ్రహించి అడుగునాయన నీ కృప అనుగ్రహించి వరంతకాలయన నీ వాక్యము గొప్పది నీవు నిజమైన దేవుడివి అన్నాయి ఆయన వారి గుర్తెరికి నాయన జీవించే కృతున్న ప్రతి ఒక్కరికి నాయన అనుగ్రహించు ఎందుకంటే నేను ప్రకటించిన వాక్యంలో నాయన సత్యం ఉన్నదని నాయన వారు ఎరుగురయ్యా ఎప్పటికీ కూడా నా తండ్రి నిజదేవుని తెలుసుకోలేకపోతూ ఉన్నారు మరి నాయన అంటే వారికి నాయన మారు మనసున్నైనా కలిగి చేయండి అయ్యా మారు మనసు నిజంగా నా ప్రభా నాయన మీ లోకంలో ఉన్న వారికి విగ్రహాలకు నాయన విగ్రహాలను ఆరాధిస్తూ నాయన ఏమేమో చేస్తూ ఉన్నారు తెలుసుకునే బాధ్యమైన పని గురించి ఆయన ప్రార్థంలో పాల్గొనడానికి నాయన ఈ ఒక్కొక్క రూపాయి నాయన నాకు మీ కొందరూ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను అయ్యా తండ్రి నాయన మిమ్మల్ని మీ రాకడ కోరుకు నా అన్నా ఆశీర్వాదం మన ప్రభు క్రీస్తు కృపాసమ నడిపింపు మనందరికీ సదాకాలంతో ఫజల ఫేజలాజల